ఆల్మోస్ట్ పదిహేను పదహారు సంవత్సరాల క్రితం నుంచి చెప్పబడుతున్న వాక్యాన్ని ఆ రోజు రికార్డింగ్ చేయలే కాబట్టి ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టమే ఆ రోజుల్లో కూడా వినే వాక్యం డిస్టర్బ్ అయ్యి మన నుంచి వెళ్ళిపోయిన ఈ రోజు ఎంతమంది ఉండేది ఎంత మంది వెళ్ళిపోతారు నాకు తెలియదు ఎందుకంటే ఇది ఖచ్చితంగా డిస్టర్బింగ్ ఉండేది వాక్యం ఇంతకాలం నువ్వు కంఫర్టబుల్ గా ఉన్నావు కానీ ఇప్పుడు కంఫర్టబుల్ ఉండలేదు వాక్యం విన్నాక అంటే ఆ సత్యం అర్థమైనాక దాన్ని స్వీకరించిన వాడికి కంఫర్టబుల్ గానే ఉంటాయి ఎందుకంటే మనకు తెలుసు మనం ఆయనలో దాచపడ్డ వాళ్ళం ఆయన చంద్రం ముడివైబం మన విషయం తెలుసు ఆ వాక్యం ఆయన చంద్రం ముడివయపడ్డడం అంటే ఎవరైనా అంటాడు ఏ నిత్యవాక్యం ఉండటం తెలియదు కాబట్టి సత్యం శరీరంగా ఉండే వాళ్ళకి ఏదంటే బలితనం ఉంటాయి రచించే కదా పరిగెత్తు రాష్ట్రం మొదటి పత్రిక పదిహేను ఆర్దేలు చూస్తాం రక్త మాంసంలో పర్వతం చేయాలి ఎందుకు శరీరంగా ఉండేవాళ్ళు శరీర కోరికలను తీర్చుకుంటే వాళ్ళు శరీర కోరికలు దగ్గర నచ్చింది కాకపోతే తప్పులు ఏం చేసినా కానీ ఈ లోకానికి సంబంధించిన ఏవి ఆశించినా అది శరీర కోరికలే ఈ లోకంలో దేని ఆశించినా కానీ అది శరీర కోరిక కోరికలే కాబట్టి లోకం లోకంలో ఉండిపోవాలా లోకంలోనే నేను ఇంకా ఇక్కడే ఉండిపోవాలా అనేది ఈ లోకానికి సంబంధించిన బోధ ఎక్కువ సంపాదించుకోవడం ఈ లోకానికి సంబంధించింది కానీ మనం ఆ లోకానికి సంపాదించుకోవడం ప్రయాసపడతాం కాబట్టి ఆ బోధ ప్రాస్పరిటీ బోధ అంటాం ఐశ్వర్య బోధ అంటాం కదా ఐశ్వర్య బోధాన్ని మళ్ళీ ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు ముంబై తీసుకెళ్తారు ఐశ్వర్య బోధ అంటే ఐశ్వర్య బోధ గురించి మనం మాట్లాడతలేం కదా యూగ సమాప్తికి వచ్చిన కాలం మనం యోగ సమాప్తి సంబంధించిన కాలం మనుషులు ఎటువంటి బోధని సహించగలగారు ఎటువంటి బోధన సహించారో ఆ విషయాన్ని రి చూపించబోతున్నాను కాబట్టి ప్రార్థన చేస్తాం పరుషుల వరకు దేవా మహోన్నతుల వరకు తండ్రి మీ స్వత్ర ప్రభా ఈ దినమంతా మీరు సాయం చంద్ర అడిగించి సురక్షితంగా మీ సరి అడిగించారు ఇక్కడ మీ సరి ఉందని నేను విశ్వసిస్తాను మీరు మా మధ్యలో ఉన్నారని మేము విశ్వసిస్తాం సార్ మాట్లాడే వాళ్ళు ఏం కాదు ప్రభా నేను కేవలం ఒక పాత్రనైనా మీరు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నా ప్రభా అవును ప్రభావం పరిశుభ్ర పరచండి అవును ప్రభావం వాక్యం చేయడం శుద్ధీకరించండి ఇంకా వేరే మార్గం లేదా మాకు ఎంత ప్రార్థన చేస్తే ఎంత వర్షం చేసినా పరిశుభ్రచబడంతో కేవలం ఈ యొక్క వాక్యమే మమ్మల్ని శుద్ధీకరిస్తుంది కాబట్టినైనా ఈ వాక్యంలోని సత్యని గ్రహించండి ప్రభుత్వించారు సమాప్తిలో ప్రభు మనుషులందరూ దురద చెవులు కనవారు ప్రభు అవును వాళ్ళ చెవులను ఎటువంటి స్వీకరించడానికి సిద్ధంగా ఆ వాక్యం పెట్టడం అక్కడ పాల్గెత్తుందని కనిపించింది ప్రభా సత్యం కొరకు చదివే ప్రయాసపడుతున్నారు సత్యం కొరకు చిత్రమంత హింసను అనుభవించిన వాళ్ళు మీ వీడలందరు గతంలో చరిత్రలో ప్రభా కాలంలో మరి ఈ రోజు కూడా ప్రభా సత్యం కొరకు శ్రమ నేను మేము చేసుకోవడం కొరకు దాన్ని ప్రకటించడం కోరు అండ్ మనుషులు ఎంత ప్రేమతో చెప్పినా గానీ దాన్ని మరిచలేకపోతున్నారు ప్రభావిరి లేని ఉంటారు కానీ దాని గురికే భయస్ పడుతున్నాం ఈ సత్యం వారి వరకు వెళ్ళాలనైనా మీరు మాకు సాహితూ నడిపించారు ఎందుకంటే ఇది మిని కలిగింది ప్రభా ఇది మనుషుల వల్ల కలిగింది కాదునైనా ఈ లోకం వల్ల కలిగింది కాదు ప్రభా కాబట్టి పనుల నుంచి వచ్చిన వాక్యం అయినా దీన్ని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలనికంటే అపుష్టకరలు మీరు చూపించిన వెరియన్లు తెశ్రోత్లు కంటే కనులని ప్రభా అవును ఎందుకంటే వాక్యాన్ని పరిశీలించారు వాక్యులంటే సత్యని గ్రహించడం కొంచెం ప్రయాసపడే కాబట్టి మేము కూడా అటువంటి సాక్ష్యం పొందుకోవాలా దశలోనికల కంటే గనులు దేశ ఎంతో జ్ఞానం కలవాలనుకున్నాం కానీ వారి కంటే గనులు వీలు తెలియ సంఘస్తులు ప్రభావ కానీ ఈ రోజు ఆ రీతిగా లేదు రేట్ వాళ్ళకి అవసరం ఉన్న వాక్యం కొరకే ప్రయాసపడుతుందేనా కానీ మేము మీరు ఏ మాటలు మాకు బయలుపరుస్తారో వాటి కొరకు మేము ఆశతో ఎదురు చూస్తున్నాం ఈ సాయంతో సన్ని మాట్లాడండి అది రోజు గ్రహించి దాన్ని మధ్యలో అవలోకించుకోవాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి పిడలుగా మమ్మల్ని తయారు చేసి చివరని ఏ సూత్రిస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం దాన్ని పదిహేడవ తారీఖు సార్ ఈ రోజు పదిహేడవ తారీఖు రెండవది రెండు సంవత్సరం రబీలోని మెడిటోరియం క్యాలెండర్ ప్రకారంగా క్యాలెండర్ సూచిస్తుంది మనం ఉంటున్నది బహులోని కాలము అంత గలివి ఎక్కడ చూసినా గలివిడి ప్రతి స్థితిలో ఆర్థిక స్థితి గలివిని సాఘిక పరిస్థితి గలిపి రాజకీయ స్థితి గలివిని గవర్నెన్స్ గలివిని మతపరమైన జీవితం గలీవి కుటుంబాలలో కూడా గలివి ఎక్కడ చూసినా గలిపిది ఎందుకంటే ఇది బొబులోను నిలయం ఇది బహులోను కాలం దాని రాజధాని ఎక్కడ ఉంది శ్రీనాదా ప్రాంతం మనం తెలుసు కానీ ఆత్మీయస్థితిలో రాజధాని ఎక్కడ ఉందో మీకు తెలుసు దాని రాజధాని ఎక్కడుంది ఈ లోకం అంతా బొబ్బులోనే ఎవరైతే మీకు చెప్పాలైతే కానీ దాని ఆత్మీయస్థితిలో చూస్తే మతపరమైన జీవితాన్ని రాజధాని సాదృష్టం కదా అంత కరెక్ట్ అంటే ఎందుకు మిగిలిద అన్ని ఒకటి మార్గాలు సూచిస్తున్నాయి అంటే మన ఎందుకు కొట్టాడదు కాబట్టి అంత గలీ విలి అన్నట్టు కాబట్టి బొబులోను కాలంలో మనం ఉంటున్నాం దాంతో మనకు ఎటువంటి సమాసం లేదు దాని నుంచి త్వరగా మీరు బయలుదేరండి లేకపోతే దాని పట్టిన దూస్ంది మీకు పట్టదు అన్నట్టు కాబట్టి మనం బబులో నుంచి బయటకొచ్చామా లేదా ఎంత మందికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది బబులోనికి పోవాలని అది వైభవం ఉంటుంది గంభీరంగా ఉంటది ఎందుకంటే పాత పాత నిబంధన కాలంలో ప్రతి దేశస్తులు బహుళూర్కి బోలం ఆశపడటో చెట్ల అమెరికా బోల్ అనుకుంటారు ఆశ ప్రతి ఒక్కరు అమెరికా బోల్ అమెరికా పోతే మీకు డెబ్బై రూపాయలు డాలర్ డెబ్బై రూపాయలు నిదాలు ఇక్కడ ఒక సంపాదించే బదులు అక్కడ డెబ్బై డాలర్లు సంపాదిస్తారు సేమ్ టైం కాబట్టి తెలివి వాడు ఏం చేస్తారంటే అవును సేమ్ టైం కదా ఇరవై గంటలలో వాడు వాడు ఒక డాలర్ సంపాదిస్తే నేను ఇంకా ఒక రూపాయి చంపాస్తాను అంటే ఒకటే టైంలో ఒక రూపాయి ఇక్కడ చంపాదిస్తే వాడు డెబ్బై ఐదు రూపాయలు చంపిస్తాడు ఎవరు తెలియదు వాడు ఒక రూపాయి చంపేస్తాడు డెబ్బై ఐదు రూపాయలు చంపా చూడా కదా మరీ ఢిల్లీ వాళ్ళు ఏం చేస్తారు రూపాయి కంటే దేశమే ఇక్కడ ఒక రూపాయి సంపాదిస్తే ఇంకొక దేశంలో అదే టైంలో నూట యాభై సంపాదించే దేశం ఉంది కుబైతు కదా కువైత్ ఇంకా దూరం నేను పోను కష్టం కాబట్టి లండన్ కె లండన్ ఎంత ఉంది నూట ఇప్పుడు సో కుబేట్ కంటే కొంచెం తక్కువ అంటే అమెరికా ఎక్కువ సో మీరు అమెరికానే పోవచ్చు లండన్ కన్నా పోవచ్చు లేక కుట్ కన్నా పోవచ్చు ఎక్కడికైనా మీరు ఐశ్వర్య వందలు అంటే కోర్టు ఈస్ట్ వర్లో అవుతారు అనే విషయానికి సరే మనము ఈ లోకంలో ధనాన్ని ఆశిస్తలేము మనము పరలోకంలో ధనాన్ని ఆధికంగా తీసుకుంటారు ఈ లోకంలో మీరు ఏది పొందుకుంటారో పరమందులు నూరు రెట్లు మనం వంద రెట్లు మీరు అక్కడ పొందుకుంటారు కాబట్టి మళ్ళీ మీరు చెప్పండి లేని నేను ఇక్కడ ఇక్కడ నూరు రెట్లు పొందుకుంటున్నా పొందుకోవాలనా అక్కడ నూరు రెట్లు పొందుకోవాలన్నా అదే తీర్మానం మనము క్రైస్తవ జీవితం అంతా తీర్మానమే చాయిస్ అంటారు ఇంగ్లీష్ మంచి చెడు తెలివి మంచి చెడుల తెనిచ్చే చెట్టు మరియు జీవ వృక్షం రెండింటి మధ్యలో పెట్టింది ఆనంద్ హవను ఏదైనా తోటలు ఈ రెండింటి మధ్యలో మీరు చాయిస్ మీరు తీర్మానించుకోండి ఏ చెట్టు కావాలి మీ కరెక్ట్ తీర్మానించుకున్నారు ఏ చెట్టు కావాలి ఏదో జీవ వృక్షాన్ని తీవ్ర స్వీకరించేటా మంచి చెడు వాళ్ళు తిరుమించే చెడు స్వీకరించేరా ఆ దిన్నం వాళ్ళకి పాపం సంక్రమించిందా వాళ్ళ జీవితాలకి ఆ రోజు నుంచి వరకు ప్రతి ఒక్కరికి సంక్రమి తరతరాలు తరతరాలు జనరేషన్స్ కాబట్టి ఏది రమ్యమైంది ఏది మాన్యమైంది అనేది తెలియాల దేవుని దృష్టిలో ఏది రమ్యమైంది దేవునిృష్టిలో ఏది మాన్యమైందో అది మన దృష్టిలో కూడా రమ్యమైంది మాన్యమైంది కాబట్టి ఆయన సరళత ఆయన పరిశుధతలో మనం ఉంటూ ముందుకు పోవాలి ప్రతిసారి లోకంలో పెట్టినప్పుడు ఎన్ని ఎన్ని సార్లు చెప్తా ఉంటాయి ఈ లోకం మనల్ని స్టిములేట్ చేస్తాం ఇట్లా తిరగాలి సినిమా బోర్డు సిమ్యులేట్ చేస్తారు అటు తిరగాలి ఇంకొక సిక్స్టిస్తారు ఇటు చూస్తే బిగ్ బజార్ బోర్డు ఉంటుంది అటు చూస్తే సిములేటర్ బోర్డు ఉంటుంది ఎటు చూసినా అదే బోర్డు అవి మనల్ని స్టిములేట్ చేసి చేసి ఈ లోకానికి అంట పెడతా ఉంది అంటే కట్టబెడది ఈ లోకాన్ని సంపాదించుకోండి ఆశించండి శ్రత కొరిక తీసుకోండి అనేది మనం స్టిములేట్ చేస్తాం అలాగే ఆయన వాట్యంలో మనము జీవించినప్పుడు వారిని అసహించుకుంటాం సమస్తాన్ని పెంట కుప్పగా ఎదురు మార్చుకోండి ఎక్కడి పవర్ పౌరులు ఒక్కడే మార్చుకోవాలి మనం మార్చుకోవాలి సమస్య కాబట్టి అటువంటి జీవితం మనకు అవసరం వెంట కుప్పం మీద టైం పెట్టాలా పెడతారు పొద్దున్న ఎప్పటికీ లేదా ఇంటి ముందు వాకి ముందు చల్లుకొని వెంటలకు వచ్చేస్తా టైం లేకుంటే ఆ పడగొస్తే దాని గు రాత్రి అంతా ఇంటి ముందు అంతా చలి దాని అంతా ముగ్గులేసి అంత తయారు చేస్తారు కానీ మనం దాని మీద కూడా పెట్టాం టైం అది నేను మీకు చెప్పే విషయం వెంట కుప్పం మీద కూడా మనం టైం పెట్టద్దు కాబట్టి పోయిన వారము మరి అడిగిపోయిన వారము నుంచి లేక ఆల్మోస్ట్ సిక్స్త్ వీక్ గత ఆరు వారాల నుంచి సిక్స్త్ వీక్ అంటే గత ఆరు వారాలు ఐదు వారాలు ఒక మర్మానికి సంబంధించిన విషయం మనం ఏడవ దూత బూర ఊదు కాలంలో దేవుడు బదులుతున్నాడు ఏమని చెప్తున్నాడు దేవుడు యొక్క మర్మము సమాప్తమాయను అన్న విషయాన్ని దేవుని యొక్క మర్మము సమాప్తం అగ్గు కాలము అన్న విషయాన్ని చూస్తున్నాం కాబట్టి ఆ మర్మానికి సంబంధించి ఎందుకంటే ఇది మీకు ఏ బైబుల్ లో ఏ బైబుల్ కామెంటరీస్ లో ఉండదు ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ లో ఉండదు ఏ పాస్టర్ చెప్పబడడం మీకు వినరు మరి విశేషంగా బైబుల్ కాదేజ్ కూడా ఉండదు ఎందుకంటే మహా అంటే సిక్స్ ఆరు బోర్లకు సంబంధించిన బోధలు మీరు వినొచ్చు ఎక్కడన్నా అవి ప్రకృతి సహజంగా ఉంటాయి ఈ లోకానికి సంబంధించిన విధంగా ఉంటాయి కానీ మనకు చూపించిన దేవుడు పాతవీకరించేదిగో సమస్తం కృతమైనవి కాబట్టి ప్రతిదీ ఆత్మీయ శిథులు అవుతుంది ఆ వాక్యాన్ని మనం చూస్తున్నాను పాత నిబంధన కాలంలో విధానం అంతా ప్రకృతి సహజమైంది దృష్టాంతములుగా వారికి జరిగి పరుతుల పదవిలో వారికి దృష్టాంతములుగా జరిగి యుగా సంబంధాలు మనకు బుద్ధికరణ రాబడేయాలి అంటే అవి దృష్టాంతంగా అంటే శారీరకంగా ఫిజికల్ గా జరిగినాయి కానీ యుగాల మనకు బుద్ధి కలర్ రాయబడ్డాయి అంటే అవి తిరిగి రాబోతున్నాయి కానీ ఈసారి ఫిజికల్ గా కలిగించవచ్చు దృష్టాతలు అంటే ఈ కళ్ళ కనిపించాల కళ్ళ కనిపించాయి అద్భుతాలవన్నీ ఇప్పుడు అంతా ఆత్మీయ కనిపించాలా కాబట్టి మనం ఆత్మీయంగా తయారు వాటిని చూడలేదు కానీ పోయిన వారానికి మనం చూస్తున్నాం ర్యాప్చర్ బోధకులు వారిని చూడలేని చదువు ఎందుకంటే తీర్మానిచ్చుకున్నారు వాళ్ళు ఎందుకు తీర్మానించుకున్నారు ఏం జరుగుతుందంటే నాకు కూడా ఈ అనుభవం జరిగింది నేను చెప్తున్నాను ఆల్రెడీ రా रहस्य संगम ये अर्थमचर बोध अर्थम ऐक्ट या इंग्ली वेरेक्चर अंटेन सतोष इंग्ली तरह अंटे मरी दीर्घम ऐकाग्रता अंगनरी पदा दिन पेटो याचर अंत संग आदम चाल इंपारटेंट హస్యంగా సగం ఎక్కడ ఉండడం ఎట్లా ఎందుకు రహస్యంగా అంటే చాలా మంది చెప్తారు నీకు తెలియదు తెలియదు నీ పక్కన వాళ్ళు మాయం కావడం మన రహస్యమే కదా నీకెట్లా తెలియకపోయే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు మాయమేతారు భార్య భర్తలు అంటారు ఈ బోధ ఇచ్చిన మనం గతంలో భార్య భర్తలు అంటారు భార్యమయమే పద్ధతి భర్తనే ఉండిపోతాడు చాలా మంది చెప్పడానికి చూసినా నేను నీకు ఇన్నిసార్లు చెప్పా టీమ్ లేహే అనే గొప్ప సేవకుడే ఇంటికి చెప్పాలంటే ఆయన బహుధని కూడా అయింది ఎందుకు నని కూడా అయింది అంటే లెఫ్ట్ బిహైండ్ అన్న పుస్తకం రాసిండు లెఫ్ట్ బిహైండ్ అంటే విడవడడం అన్న పుస్తకం రాసిండు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే భయపెట్టి మనుషులైన రక్షణ నడిపిస్తారు ఆ బోధ అటువంటిది ర్యాక్షర్ బోధ భయపెట్టి మనుషులకి రక్షణ నడిపిస్తారు నువ్వు విడవడితే నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది అంటే నీకు మెడిసిన్స్ ఉండవు నీకు ఉద్యోగాలు ఉండవు నీకు అది ఇవ్వరు ఇది వరు దాని తర్వాత నువ్వు ముద్ర వేసుకోవాల్సి వస్తే ఎవరికి ఎవరికి ముద్ర ఉండదు వాణికే రేషన్ ఎవరికి ముద్ర ఉంటే వాటికి సంబంధించిన ఒక్క వాక్యం కూడా మీ బయలు కనిపించాయి ఒకటి కూడా ఉండదు అరీతిగా భయపెట్టి వాళ్ళు ప్రభుసి నడిపిస్తుంటారు మనుషులని అది రహస్య బోధ లేక భిన్నమైన బోధ మోసకరమైన బోధ ఎందుకంటే అది దుస్పించుకుంటున్న బోధ కానీ మన ప్రభు యొక్క బోధ ఎటు సరళత పరిశుధత నిర్మలమైన ఉదకం మన దేవుని వాక్యము నిర్మలమైన వాక్యం అది అందులో మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు నిర్మలం ఏంటంటే కన్ఫ్యూజన్ లేదని వాటర్ షేక్ అవుతుంది కదా వాటర్ షేక్ కాదు ఉదకం అంటే వాటర్ చూస్తాం ఉదయం సన్న చేయబడ జీవితాలు కాబట్టి ఆ వాక్యములో ఎటువంటి డౌట్స్ కన్ఫ్యూజన్ ఉండదు అటువంటి వాక్యము మనం స్వీకరించాలి కానీ ఇది భిన్నమైన బోధ ఎందుకంటే సరే మీరు అదొచ్చు ఈ అనుభవం నాకు జరిగింది అటువంటి బోధకి వ్యతిరేకంగా ప్రకటిస్తున్న వాళ్ళంటే ఇష్టపడరు నీకు విషయం నేను చెప్పాలి మీరు మీకు కూడా ఉండొచ్చు కష్టం కొన్నిసార్లు ఉండొచ్చు సరే లేకపోతే మీకు బాగా పనిచేయ కాబట్టి చెప్తుంటే మీరు వినచ్చమ్మా కానీ కొన్నిసార్లు నేను చెప్తున్న వాటిని కూడా మీకు ఇష్టం దక్కవచ్చు ఎందుకంటే ఎక్కడో మూలానా అది ఉండొచ్చు ఇంకా ఆ పస్కా పండగ ముందులో చేయాలంటే మీ ఇంట్లో ఎక్కడ పులుకున్నా అదంతా తీసి పడేయమంటాడు ఆ పండుగ విధానం అది ఆటక మీద ఆల్మేర్ లో ఇంకెక్కడో నువ్వు ఇంకేదో గిన్నెలో పెట్టుకునే ఏది ఆ క్రిస్మస్ పండగ చేసిన ఇంటే చేసిన వాడు ట్స్ అంటారు బిస్కెట్లు అంటారు బిస్కెట్లు అవి ఎక్కడో పూలక ఉంటాయి అవి వాడు మర్చిపోయటం అట్టనే ఉంటాయి నేను చెప్పాడు ఏంటంటే పులిచిన పిండి పులుపు ఎక్కడ కూడా ఉండదు మీ అన్న విషయాన్ని పండగ జ్ఞాపకం చేస్తారు కదా పులినొట్లు పండగ పక్కా పండగ గుండాలు చేస్తారు అని కాబట్టి ఎటువంటి పులుపు ఉండడానికి వీల్లేదు కానీ ఎక్కడో ఒకసారి కొంచెం పులుపు ఉంటుంది పులుపు అంటే అతిక్రమం పులుపు అంటే అతిక్రమం లేక పాపం అంట ఆగ్ అధికమే పాపం అంటారు కాబట్టి ఎక్కడో ఒక జగలను తీర్మానించుకున్నావు నేను ఈ బోధతో వినడానికి చాలా గంభీరమైన బోధ వినడానికి చాలా ఆసక్తి కలిగిన బోధ విన బాబు ఆసక్తికరమైన బోధ కాబట్టి చూడండి ఆసక్తికరమైన బోధని స్వీకరిస్తారు గాని హృదయాలు మంటే బోధన మనుషులు ఎందుకు స్వీకరించండి అంటే వాళ్ళకి కంఫర్ట్ ఉండదు కాబట్టి ఎందుకు వినడానికి మీరు వచ్చింది చెప్పండి మీకెక్కడో ఒక మీ హృదయాలు ఎక్కడో ఒక చిన్న స్వరం వినిపిస్తుందా లేదా ఇందులో ఏదో సత్యం ఉంది ఇది తెలుసుకోవాలా ఇది ఏదో ఉంది ఎందుకంటే ఇటువంటి బోధ ఎక్కడ వినలే ఏ టీవీ ప్రోగ్రామ్స్ లో వినలే ఉండదు ఎక్కడ ఉండదు ఎందుకో ఏదో సంథింగ్ డిఫరెంట్ అన్న స్వరం మీకు ఉన్నది కాబట్టి మీరు ఆకర్షింపబడుతున్నారు కానీ నేను చెప్పే మాట ఏంటంటే నేను చెప్పినా గానీ దాన్ని ఎందుకంటే మెరుగ్గా సందర్శన గురించి మీకు ఎన్నిసాలు చెప్పిన వచ్చినవాడు ఎవరైనా పౌలే గాని వర్ణభాగ్యనే గాని స్టీలనే గాని ఎవరైనా నువ్వు వచ్చినవాడు వారు చెప్పిన వాక్యము ధర్మశాస్త్ర ప్రకారంగా ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత మట్టుకు వినేవాండి అందుకే మత వార్త నిర్ణాంగ మొదటి సూచన ఏంటి సకడాకు సంబంధించింది శిశులందరూ ఆ ఒలివ పండుగ కూర్చున్నారు ఆ మందిరాన్ని జిస్తున్నారు ఎంతో గంభీరంగా గడ్డపడ్డ సలో మందిరం అప్పుడు బ్రహ్మణుడు మీరు చూస్తున్నారు మందిరం ఇంత గంభీరంగా అర్థంగా ఉంది రాయణీ రాయిల్ అని చెప్తున్నాడు అప్పుడు శిష్యులు అంటున్నారు ప్రవ్వ ఉదా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి రెండు ఈవెంట్స్ నీ రాకడా యుగ సమాప్తి అంటే రాకడా నుంచి యుగ సమాప్తి అదొక ఫేజ్ అన్నట్టు ఒక రేంజ్ ఆఫ్ టైమ్ అంటే నీ రాకడా యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే మొదటి సూచన ఫస్ట్ సూచన అంటే చాలా సూచనలు మధ్య సువర్ దినాలయం ధ్యానించాయి నేను ఎప్పుడు దగ్గర దగ్గర ఇయర్స్ ధ్యానిస్తున్నావు ఆ వాక్యం నాకు ఎప్పుడు ధ్యానించారే నాకు ఏమి బోర్ రాదు ఎందుకంటే ఎప్పుడు తెలిసే గానీ ఏదో ఒకటి నాకు తంటని ఆ యొక్క సత్యము మళ్ళా ఉండదు దొరుకుతా ఉండదు అప్పుడు క్యాప్చర్ చేసుకుని ఎప్పుడైతే రాసి ఉంటాను అందుకు దాని యంచ్ నా మైండ్ మార్పు చెందింది ఆత్మీయ జీవితంలో చెప్పాలంటే పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ సూచన ఏంటంటే ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అది ఫస్ట్ సూచన అంటే ఆయన ఏం చెప్తుంది ఆయన రాకడా ముందు ఈ యుగ సమాప్తి ముందు జరిగేది ఏంటంటే మోసపోతారు మనుషులు ఎవడును అంటే ఎవడనో కావచ్చు కదా ఎవడను మంది మోసపరచకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు కాబట్టి చూసుకోవడం అంటే ఏం చెప్పండి నీ హృదయంగా పరిశీలించుకో నువ్వు స్వీకరించిన వాక్యము సధ్యమైన కాదని క్రైస్తవ జీవితంలో ఏందంటే జాకో పత్రికలు చూసినా మన తెలిసారు మీరు వింటున్నారే గాని దానిలోని సత్యాన్ని స్వీకరించుకుంటున్నారు మీరు వాక్యాన్ని వింటున్నారే గాని దాన్ని మరిచిపోతున్నారంటాడు జాక భక్తుడు ఎందుకు మరిచిపోతున్నారంటే మీరు వాటిని పాటించలేదు కాబట్టి వింటున్నారు మర్చిపోతున్నారు అంటే మర్చిపోతాము విన్న వాక్యం మర్చిపోతాము అన్న విషయాన్ని అప్పకు భక్కులు అంత బాగా చెప్తున్నందుకే మీరు మర్చిపోకుండా ఏం చేయాలని చెప్తున్నారు ఎందుకు చెప్పండి మర్చిపోకుండా ఏంటి అంటే పిల్లలకు చెప్తాను కదా స్కూల్లో లర్న్ ఇట్ బై హార్ట్ అంటారు లెర్న్ ఇట్ బై యింగ్ అంటే ఇవన్నీ లర్నింగ్ ప్రిన్సిపల్స్ మర్చిపోకూడదు అంటే లెర్న్ బై డూయింగ్ లర్న్ బై హార్ట్ లర్న్ బై ప్రాక్టీసింగ్ లర్న్ బై రిపీటింగ్ ఇలాంటి మెథడ్స్ చెప్తాం అన్న అందుకే ఉదయం లేసి అవన్నీ ఎక్కడ నేర్చుకుంటు కదా టూ ఇంటూ టూ టూ ఇంటూ త్రీ టూ ఇంటూ ఫోర్ అని పొద్దున లేదు నాలుగు గంటలకి నాకు గ్యాప్ ఉంది చిన్నదాం ఇప్పటికి మర్చిపోలేదు ఎందుకంటే అట్లా నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజుకి మనం ఆ రీతికి చేయలేని స్థితిలో ఉంటాం పోయినస్ ఆదివారం పాస్టర్ చెప్పిన వాక్యం ఏంటి అంటే ఈ రోజు ఆదివారం ఉండదు మైండ్ లో ఎందుకంటే అది ఫేస్ అయిపోయింది టైం అట్లా నీ జీవితాంతం ఎన్నో వాక్యాలను విన్నా ఒకటి ఒక హృదయాన్ని భద్రాపరచపోతే నీ విశ్వాసం ఎంట బలపడతాది ఎందుకంటే వాక్యం ఒకటే కదా విశ్వాసానికి మార్గం వినటం వల్లనే విశ్వాసం వాక్యమే నీ హృదయంలో రిజిస్టర్ కాకపోతే నీకు విశ్వాసం ఎట్ల వస్తుంది మరి అటువంటి విశ్వాసం లేని ప్రార్థనకి దేవుడు ఎట్లా స్పందిస్తాడు విశ్వాసం లేకుండా ప్రార్థించలేదు విశ్వాసం లేకుండా ఎవరు ఆయన ఇసులు వాక్యం విశ్వాస ప్రార్థన రోహిణి స్వస్థపరచుంది మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు అంటే ఇక్కడ నీకు నీకు ఏదో ఫాల్ట్ ఉంది అది నువ్వు గ్రహించలేదు ఒకవేళ అటువంటి స్వరము నిన్ను హెచ్చరిస్తంటే అట్లీస్ట్ ఈరోజు కొంచెం మెల్కోండి నేను పరిశీలించండి చూపించండి వాక్యాలను పరిశీలించాను ఎందుకంటే నేను కూడా రిజిస్టర్ చేసిన ఒకప్పుడు వాక్యం బిఫోర్ టూ బిఫోర్ టూ థౌసండ్ సిక్స్ కానీ అది నన్ను గట్టిగా పట్టుకుంది చూడండి ఆయన చూస్తాడు నీ హృదయం యథార్థమైన యథార్థవంతమైన పరిశీలిస్తాడు నువ్వు నిజంగా సత్యాన్ని ప్రేమించాలని ఆశపాడుతున్నావా లేదా అని కూడా చూస్తాడు కదా వాక్యం దేశదాస పత్రికలు ఎవడైతే సత్యాన్ని ప్రేమిస్తాడో ఆయనకి మరి విశేషం మీద సత్యాన్ని బయలుపరచాడు ఎవడైతే సత్యాన్ని ప్రేమించాడో అబద్ధం నమ్మునట్లు మోసపుచ్చు ఆత్మను దేవుడు వారికి పంపించని దేవుడే అబద్ధం నమ్మునట్లు మోస కూచ్చు ఆత్మను పంపిస్తాడు వారి మీద కాబట్టి అవన్నీ నాకు కఠిన అబద్ధాన్ని నేను నమ్మితే మోస ఆత్మని దేవుని నాకు కాబట్టి నేను అబద్దాన్ని నమ్మను అబద్దం ఒకవేళ వాక్యం ప్రకటించబడితే దాన్ని పరిశీలిస్తాను వాక్యంతో వాక్యంతో నేను వాటిని ప్రార్థన చేస్తున్న ప్రభుత్వ ఎంత మటుకు దేశం వాళ్ళని పాస్ అర్జెస్కి ఎంత మన విషయం నాకు ఏ కంపారిజన్స్ వ్యత్యాసాలు ఏం లేవు కానీ ఆయన చెప్తున్న వాక్యము నీరుచి కలిగిందా లేదా ఎందుకంటే ఏ రూపాన్ని దృష్టి రావచ్చు మనం మోసగించుకుంటున్నారు అందుకే పోయిన వారు మీకు ఇది ఇంత ఇంపార్టెంట్ బ్రదర్ అని ఒకరి ప్రశ్నించచ్చు ఈ సత్యం తెలుసుకోవడం ఆయన రెండో రాక సంబంధించిన విషయాన్ని ధ్యానించడం ఇంపార్టెంట్ కాదా చెప్పండి క్రిస్టియన్స్ అందరికీ అదే ఇంపార్టెంట్ ఎందుకంటే లక్ష్మిపడ్డ వాళ్ళకి అందరినీ ఒకటే నిరీక్షణ ఏంటంటే ఆయన తిరిగి రానే ఉన్నాడు ఆయన తిరిగి రానే ఉన్నాడు అన్న విషయాల గురించి ఆసక్తితో నేర్చుకోవాలన్న తపన ఉండాలా ఉండాలంటే మరి దీనిని స్వీకరించాలా లేదా వినాలా లేదా ముందు వినాలా విన్నాక మీరు పరిశీలించి స్వీకరించడం నేర్చుకోండి కాబట్టి వినొచ్చు బ్రదర్ మరి ఇంతకాలము నాకు చెప్పిన ఫాస్టర్స్ అబద్ధాన్ని చెప్పింద్రా లేక వాళ్ళకి సత్యం బయటపరచడా అన్న డౌట్ వస్తుంది నేను అందుకే మీ తరఫుననే ఆ డౌట్స్ రైజ్ చేస్తున్నా మళ్ళీ నేను వాటికి ఆన్సర్ కూడా నేను మీ తరలి ఫోన్ పరంగా ప్రయత్నిస్తున్నాను అంటే నేను మీ ప్లేస్ లో కూర్చొని ప్రశ్న ఇస్తాను ఎందుకంటే చాలా మంది క్రైస్తవ జీవితాలు చూసినప్పుడు చర్చ ప్రశ్నలు ఇయ్యారు మరి విశేషంగా ఆరాధన సమయంలో పాస్కర్ కుల్పిట్ అనేది వచ్చి వాటిని చెప్తే అనుమానం వచ్చినా ప్రశ్న చేయలేదు అనుమానం వచ్చినా ఎందుకు వచ్చేస్తా ప్రశ్న ఇస్తే నన్ను రెబర్ లాగా పరిగణిస్తారు నన్ను వెళ్లగొడతారు చర్చ నుంచి అనుభవాల నుంచి వచ్చినా వారికి వాటిని చెప్తున్నారు కాబట్టి చాలా 99.9% నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్రిసెస్ ఏం చేస్తారంటే ఎటువంటి డౌట్స్ వచ్చినా వాటిని బయటికి తీసుకుంటారు అది రైసవ్ జీవితంలో బలహీనత బైబుల్ సెడీ అంటే ఉంటుందా ఎప్పుడుంటుందో నాకు తెలియదు చర్చిస్తారు ఒకవేళ ఉన్నా ఈ పరిశీలిస్తారా అది కూడా ఒక ఆరాధ సమయం లాగానే ఉంటది కానీ బైబుల్ సెడ కనిపించదు పాస్తే వచ్చి చెప్తా మీనేసి పాసరేట్ అమ్మో భయం ఆయన ఎదురు పరిశీలించాలా ఆయన అన్న మర్యాదతో ప్రశ్నించకుండా క్లారిఫికేషన్స్ లేకుండా డౌట్స్ తో వెళ్ళిపోతా వాళ్ళ కాలం డౌట్స్ కలుసుకోకండి అట్లా జరిగింది ఎంతో కాలంగా కానీ ఇప్పుడు అట్లా కాదు బెరియా సంఘస్ల గురించి మనం నేర్చుకున్న ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించిన పౌరులు కూడా మీరు పౌలు వాళ్ళే ప్రశ్నించారు అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీరు మన మీరు అక్కడ తయారు కావాలా లేదా వర్ నోల్ అని అంటే వాళ్ళ సాక్ష్యం అట్లుంది ఘనులు బెరియన్ లో ఘనులు పొందుకోవాలంటే మళ్ళీ ఏం చేయాల కేవలం మీరు వెళ్ళిపోతారా వాటిని పరిశీలించాలా లేదా వరిచనే సిద్ధ కలుగుతున్నాను ఎందుకంటే మొదటి మొదటి సూచన ఏంటంటే ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి నేను కొన్ని సూచనలు మీకు చూపించకపోయేవారు అని రాకడక ముందు జరిగేది అనేది ముఖ్యంగా టూ నుంచి నేను ఈ యొక్క ఆత్మతో పోరాడుతున్నాను అందుకే నాకు చాలా కష్టాలు చాలా డిఫికల్టీస్ వస్తా కానీ నాకు తెలుసు నేను అన్నింటి వరిస్తాను మనం సత్యం సత్యం హింస చిత్రవద పొందక తప్పదు అర్థమవుతుందా కంఫర్టబుల్ లైఫ్ లో ఎవరుంట మనం ఉండలేదు ఈ లోకం ఉండేది కంఫర్టబుల్ లైఫ్ ఎందుకంటే ఏషాగు జీవితం అంటే కంఫర్టబుల్ లైఫ్ అని మనం నేర్చుకున్నాం ఒక పూటి కొట్టుకో తన చేస్తే పక్కన అవ్వేసుకున్నాడు కాబట్టి అది కంఫర్టబుల్ లైఫ్ మనం అట్లా కంఫర్టబుల్ లైఫ్ ప్రయాసపడతలేదు యాపల్ లాగా ప్రయాసపడుతున్నాం పెనుగులాడుతున్నాం ఈ యొక్క సత్యం అర్థం చేసుకోవడం కొరకు నేను వరకు టూ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కొన్ని రిలేషన్స్ ప్రయాసపడుతున్నాయి ఇది ఒక ఆత్మ ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక లో కదా ఆడవద్ చూడండి సార్ ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆడవద్ పన్నెండవ వచనంలో ఎటువంటి ఆత్మతో మీరు పోరాడుతున్నారు నేను మీకు ఎంత అని చెప్పి పాస్టర్స్ తో బిషప్స్ తో ఈ విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పలేదు అదే సెన్సే పక్కన వీటి గురించి ఎక్కువ మనం ధ్యానించొద్దు ఆయన రక్షణ ఉంటే ఆయన కృప చాలు మనకు అంటారు నా కాబట్టి చాలా అంటారు ఏలేనగా మనము చూడండి ఎవరితో పోరాడుతున్నాం చర్యలతో కానీ కాదు ఇది బాగా అర్థం చేసుకోండి క్రైస్తవ జీతాలను ఎవరితో కొట్లాడుతున్నావు ఉదయం నుంచి సైతం వరకు కొట్లాడుకుంటున్నారు రక్త సంబంధితులు కొట్లాడుకుంటున్నారు బంధువుతో కొట్లాడుకుంటున్నారు పకిం తో కొట్లాడుతున్నారు ఎదుటితో కొట్లాడుతున్నారు ఉద్యోగంలో కాంపిటీషన్ అయిపోతుంది కానీ క్రైస్తవ జీవితంలో అది లేదంటున్నాడు నువ్వు ఎవరితో కొట్లాడుతున్నావు ఎవరిని ద్వేషిస్తున్నావు కొట్లాడే ద్వేషంతో సడుతుంది కదా కాబట్టి ఇక్కడ చెప్తే నువ్వు ఎవరితో కొట్లాడుతున్నావు మనము కాదు కానీ చూడాలతోను ప్రధానతోను అధికారులతో అధికారులతోను ప్రస్తుత ప్రస్తుత అంధకార సంబంధండి ప్రస్తుత అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడున్నాయి ఇప్పుడున్నాయి ఇప్పుడు నువ్వు విదేశ కొట్ట ప్రస్తుత అంధకార అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలం అది చూడండి ఇంకెంత యుద్ధం ఎంత భయంకరమైన యుద్ధం ఇది కోరడం ఆకాశ మండలం చూడండి శక్తులు తెలు ఎందుకు కుటుంబంలో శమలస్థాయో మీరు అర్థ చేసుకోవాలని చూస్తున్నారు ఇవి చీకటి శక్తులు ఇవి మీరే మనిషిని బాహ్యంగా చూసి ద్వేషిస్తారు గాని అవి ఆత్మలవి చీకటి శక్తులవి అవి మనుషులలో దూరి కుటుంబాలని చిన్న వినం చేస్తున్నాయి సంఘాలని చిన్న వినం చేస్తున్నాయి విశ్వాసు షేక్ చేసి పడేస్తున్నాయి కానీ వాళ్ళు వాటిని గ్రహించడం తెలుసు ఇంకా వాళ్ళు కూడా సాడుతున్నారు నాకు కేసు ఒక చర్చిలో ఒక చర్చిలో నేను యూత్ సెక్రటరీ లాగా ఉన్నప్పుడు చాలా మందిని రక్షణ నడిపిస్తుంటే మీరు అంద్రైస్త కుటుంబంలో రక్షణ క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం రక్షణ ఉంటుంది ఒక నోటి ద్వారా తను పాపి అని ఒక కులం ప్రభుని రక్షణ స్వీకరిస్తారు కానీ రక్షణ ఏదో ఉంది వాటి నష్టపత్రికలు కాబట్టి బాప్తిజం వరకు నడిపిస్తుంది చాలా మందిని కానీ ఒక దశలో ఎండర్స్ కొట్టడం స్టార్ట్ చేసి ఒక రోజు నా గ్యాప్ ముందే చర్చ లో ఆదివారం ఎండర్స్ పెద్ద వాళ్ళందరూ కొట్టుకుంటుంటే రెండు గ్రూప్స్ అయిపోతాయి కొట్టాడాలి కదా అప్పుడు నన్ను నువ్వు మా సైడ్కి వచ్చి నువ్వు కొట్టాడాలి కదా నువ్వు మీ యూత్ తీసుకొచ్చి మా పక్షంగా వాళ్ళ పోయి కొట్టచ్చు కదా కొట్టచ్చు ఎందుకంటే ఎవరిస్తుంది మీ శక్తి బాగుంటది కదా కొడతాము కొడితే రక్తాలు కడతాయి దాని తర్వాత కోల్సాడు వస్తాడు అంతేగా చెయ్యండి కానీ ఒక క్షణం అర్థం చేసుకోండి అది సంగమా అది చర్చ అది దైవికమైందా అది కదా నువ్వు ఎవరితో కొట్లాడుతున్నావు ఈ వాటిని అర్థం కాక కొట్లాడుతుంటే ప్రతి చర్చ తీరొచ్చు ఇంక్లూడింగ్ హెబ్రోన్ పెరిగిన వాళ్ళు గారు చెప్తున్నా పుద్దింది ఎస్పీజీ పెరిగింది హెబ్రోన్ సంఘం ప్రాప్టి సంఘాలు రకరకాల చర్చెస్ అలా ప్రేయోల్ పవర్ ఇంకా ఎన్నో చర్చెస్ అన్న తిరిగిన వారిని ఉన్న కొంతకాలం ఉన్నవారు కాబట్టి నేను ఏ చర్చ చూసినా ఒకటే విధానం అందుకే మనకి చర్చెస్ గురించి స్పెషల్ ఏం చెప్తాను ఏ చైసినా ఒకటే స్పిరిట్ అది అది శరీరమైంది కొట్లాడుకుంటే రక్త సంబంధం కాబట్టి మనము అటువంటి పోరాటంలో లేము మనం పోరాడుతుంది అంతకాల దురాత్మ సమూహం కాబట్టి మనం ఇప్పుడు పోరాడుతుంది ఈ రోజు మీకు స్టార్ట్ అయింది నాకు ఎప్పుడో స్టార్ట్ అయింది టూ లో ఈ పోరాటం ఎంతో మంది ఎక్కడపైనా ఈ బోధన అదుపుతానంటది ఎందుకంటే మన ప్రభుత్వం బోధని వాడి కారణం చేసే ఎయిటీన్ ఇయర్స్ లేదు ఈ లాస్ట్ 200 హండ్రెడ్ ఇయర్స్ నుంచే ప్రపంచమంతటా విస్తరించింది నేను ఈరోజు చెప్పాలనుకున్నా కానీ ఈ రోజు అది కాదు వచ్చేవారనే ఎవరు ఎవరు ఆ స్త్రీ ఎవరు స్త్రీ దీనికి బాధ్యురాలు ఆ స్త్రీ ద్వారా ఒక స్త్రీ ద్వారా ఈ బోధ ప్రపంచమంతటా విస్తరించింది రెండు సంవత్సరాల క్రితం అది ఏ రీతిగా విస్తరించింది అని నేను వచ్చేవారు చూపిస్తాను ఈ వాక్యమే మనం చూస్తున్నాం నేను చూపించాడు ఓన్లీ చరిత్రాత్మకం గురించి ఎక్కువ నేర్చడం నాకు ఇష్టలేదు ఎందుకంటే అది గతం గతంలో ఎవరు జీవించలేదు మనం భవిష్యత్తులో ఉండబోతున్నాం కాబట్టి ఈ రోజు జీవించడం నేర్చుకోవాలి ఎందుకంటే రేపనేది ఎవరు చూడలేదు రేపు ఎవరు చింతించబట్టి మనం ఈ క్షణంలో ఈ దిశ ఈ కాలం ఈ రోజు ఎటువంటి తీర్మానంలో మనం ఉండాలనేది క్రైస్తవ జీవితానికి కాబట్టి ఎఫ్ఎస్ చెప్తుంది మనం పోరాడుతుంది ఆకాశం అంధకార సంబంధాలు అంధకార సంబంధం ఈ చీకటి శక్తులు కదా చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం కాబట్టి చూడండి చీకటి శక్తులతో పోరాడమంటే అంత ఈజీగా మీలో కొంతమందికి ఉందా అనుభవం నాకైతే ఆల్మోస్ట్ అయితే రేపు రోజు అనుభవం మీరు అని ఎక్కడ పోరాడుతున్నావు బ్రదర్ ఎట్ట పోరాడుతున్నాం అంటే మనం ఇక్కడంతా ప్రార్థన చేసి వెళ్ళినాక రాత్రి అవన్నీ వచ్చేస్తాయి నాకు వాడి నుంచి వెలుగొట్టినావు గిన్న నుంచి వెళ్ళగొట్టినావు వాడి దాన్ని గిన్నకేసినావు అవన్నీ నా మీద వచ్చి పడతాయి రాత్రి అదేదో మీకు చెప్తే సినిమా లాగా ఒక మీలో ఉన్నది కొంతమందికి అనుభవం దయ్యాన్ని వెలగొడుతున్నాక అవన్నీ మనం విషాట చేస్తే నువ్వు మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం వాళ్ళ ఇంట్లో వారి జీవితంలో నేను కంఫర్ట్ ఉన్నా కోరికనే నేను తీర్చుకుంటున్నా నువ్వు వచ్చి నన్ను నుంచి అని నా మీకే వాటి కోపం వస్తాయి అవన్నీ నయించు వాటిని ఇంకెంత ప్రార్థన ఉండేలా నేను ఒక్కటే కాదు మీరు గురించి ప్రార్థించాలి ఎందుకంటే అవి చాలా భయంకరమైన ఆత్మ తగ్గి అర్థం ఇది లిటల్ గా జరుగుతుంది అనుభవం అర్థమవుతుంది అలాగే చెప్తుంది కాదు కళ్ళ చెప్తుంది కాదు దర్శకుల చెప్తుంది కాదు నిజంగా ప్రాక్టికల్ గా జరుగుతాయి అన్ని మీరుకి వస్తాయి కన్నారా కనిపిస్తే కొన్నిసార్ చీకటి చీకటి బబ్బులం ఉంటాయ్ వాటి ఆత్మ అవి పడ్డప్పుడు లేదా ఇంత రకంగా కానీ వాక్యం చెప్తుందా అది ఉంది వాక్యంలో పోరాడుతున్నాం అలా అనుభవం మనం కాబట్టి మనం ఎస్టీ పరిస్థితిలో ఈ సత్యని ప్రకటించడం కొరకు భయపడము నేను భయపడదు సిగ్గుపడదు ఒకప్పుడు సిగ్గుపడదు చెప్పాలన్నా వద్దా చెప్పాలన్నా వద్దా చెప్పాలన్నా వద్దా ఎంతకాలం సిగ్గుపడతాం నా గురించి మీరు ఎవరు సిగ్గుపడతారో ఖ్యారీ గురించి ఏం సిగ్గుపడతానా లేదా కాబట్టి మనం సిగ్గుపడదు ఈ సత్యం కొరకు ధైర్యంగా ప్రకటిస్తాం ఎందుకంటే చూడండి సత్యం అనేది చాలా పవర్ఫుల్ వెంపల్ లోకంలో న్యూక్లియర్ బాంబు కంటే న్యూక్లియర్ బాంబ్ ఒకసారి అర్థమయ్యే కానీ సత్యాన్ని నువ్వు భరించాలా నీ మృదరించాలా చాలా టఫ్ అని కానీ అది నీకు స్వాతంత్రం ఇస్తది భరిస్తే నువ్వు అబ్బద్ది నమ్ముతే ఏమవుతుంది నీకు స్వాతంత్రం అనేది కాబట్టి మనము సత్యని ప్రకటించడానికి భయపడద్దు మనము ధైర్యంగా దాన్ని ప్రకటించాలి ఎందుకంటే మనం నమ్ముతున్న ప్రతి వాక్యము డైవాలయేషన్ చేత రాయబడింది కాబట్టి ఇది ప్రభు నుంచి కలిగింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి మత్వార్త ఇరునాడు గదంలో మీకు అది సూచనల గురించి మాట్లాడుతున్నా సంఘము ఎత్తబడట అనేది అది మర్మము కానే కాదు చాలా మంది ఇది మర్మం చెప్తున్నారు ప్రపంచం ఆల్మోస్ట్ ప్రతి సంఘం కంటేది బోధ మీకు చూపించిన ఎత్తబడటమా ఎదుర్కొనడమా ఎదుర్కొనమా అట్ల అంశం రాసుకుని వాక్యం ట్రై చేసుకోండి మీరు మీరు ఎక్కడికైనా బోధ ప్రకటించాలంటే అటువంటి అట్రాక్టివ్ గా కైటిస్ తయారు ఎందుకంటే మనం తెలివిగా జాగ్రత్తగా పరిశీలించాలి ఇటువంటి మనుషులకి మనుషులకి ఫస్ట్ మనుషులు అట్రాక్ట్ కావాలి దాని తర్వాత సత్యాలను నడిపించాలి ముందే నువ్వు వ్యతిరేకమైన బోధ ప్లాన్ అట్లా అట వాడు ఆల్రెడీ డిసైడెడ్ కదా ఓ ఇటువంటి బోధ నాకు కష్టం చూడండి సంఘము శ్రమల కాలంలో ఉంటుందంటే ఏ చర్చకి ఇష్టమంటది అని చెప్తుంది మీరు తప్పక శ్రమలకుండా పోక తప్పదు అంటే ఎవరికి ఇష్టమండదు అప్పలు చూడకుండా ఆటోమేటిక్ గా అమాంతంగా గాలి ఎత్తబడతారంటే అందరికి నచ్చారు తెలుసా ఎస్కేప్ ఎస్కేప్ మెంటాలిటీ అంటే ఎస్కేపింగ్ మెంటాలిటీ అందరికి ఇష్టమ పోదారు నువ్వు ఏ శ్రమ చూడకుండా ఆటోమేటిక్ గా అమాంతంగా ఎత్తబడతావు అని చెప్తే పాస్టర్ పాస్టర్ ఎంత ముఖోడు ఎంత ఎంత మంచోడు అంటాం లేదు మేము మీరు శ్రమల కాలంలో కష్టంగా ఉంటారు దానికి సంబంధించిన ఎన్నో వాక్యాలు మనం చూసినాం ఒకటిగా రెండుగా డైరెక్ట్ వాక్యాలను చూపించాం మనం శ్రమల కాలంలో చర్చ్ ఇక్కడ ఏముంటది ఇట్ విల్ నాట్ ద చర్చ్ విల్ నాట్ వెకేట్ దిస్ వర్ల్డ్ డ్యూరింగ్ ట్రిబులేషన్ అనే ఒక బోధ ఉంది మనకి ఆల్మోస్ట్ ఒక వాక్యం రికార్డింగ్ టూ థౌసండ్ లో ఉండే విజయవాడలో మనం పబ్లిక్ మీడింగ్ కడై ద చర్చ్ విల్ నాట్ వెకేట్ దిస్ వర్ల్డ్ డ్యూరింగ్ ట్రిబులేషన్ ఆ పద ఆల్ ని చాలా మంది అట్రాక్ట్ అయ్యారు మీరు బోయ్ చూస్తే ఇంటర్నెట్ లో ఓ మూడు వందలు నాలుగు వందల మంది డౌన్లోడ్ చేస్తున్నారు ప్రపంచం నుంచి అంటే తెలుగు వాళ్ళే ఉంటారు నాకు అంటే ఆ టైటిల్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యింది చర్చ్ విల్ నాట్ వెకేట్ ఎందుకంటే హోల్ చర్చ్ల బోధ ఏముంది చర్చ్ విల్ వెకేట్ వెకేట్ అంటే ఇల్లు ఫైన్ చేయడం వెంకేట్ చేయడం ఈ లోకాన్ని వెంకేట్ చేస్తుంది చర్చ్ శ్రమల కాలంలో శ్రమలకి ముందు కానీ మనం ఏమంటాం నువ్వు వెకేట్ చేయవు శ్రమల కాలంలోనే అసలు అయినది ఎందుకంటే ఆయన శ్రమ అనుభవించి మరణం అవనంత వరకు శ్రమను అనుభవించేవాడు ప్రతి శిష్యుడు మరణం అగనంత వరకు శ్రమను నువ్వెట్లా ఎస్ఏ మైపోతు అమాంతంగా మాయమైపోతుంది ఇవి వాక్యాలన్నీ విరుద్ధమైన దేవుని చూడండి మనం పోరాడుతుంది చాలా కఠినమైన ఆత్మ రీక్యాలి ట్రెండ్ అంటే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ పదం కఠినమైన ఆత్మతో మనం పోరాడుతున్నాం ఎందుకంటే అది నిన్ను అటాక్ చేయకపోవచ్చు కానీ ఎదుటి మనుషులు పోయి కూర్చుంటే నువ్వు ఎంత చెప్తున్నా విని కూడా అడగిస్తా అందుకే నువ్వు ఫస్ట్ వాలనే సిద్దపరచాలా ఆ వాటింగ్ సిద్ధపరచాలా నీకు సరియాశ ఉందా లేక ఉన్న దాంతో కంఫర్టబుల్ ఊరిపోతావా ఇంకే ఎందుకు శాతాలు నొప్పి నాకు ఈ ఉన్నది ఉన్నకానికి రాష్ట్రం పొందిన భాష పొందుకున్నా ప్రార్థన చేసుకుంటా ఫాస్ట్ టైం అంత న్యాయంగా జీవిస్తాను అది సరిపోదు ఎందుకంటే అది రాకు సంబంధించినది నీకు పిలవాల అని రాకడా ముందు ఏం జరుగుతాయన్న విషయాలు తెలియకపోతే ఏ టైమ్ లో వస్తాడు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు గ్రహించేస్తున్నాడు ఈ రోజు జరుగుతున్న పరిస్థితి అదే కాబట్టి చూడండి మత ఇరునాలు అధ్యయంలో నాలుగో వర్షంలో మోసే సూచన చెప్తుండే దో మెట్ డిసీవ్ యూ ఫస్ట్ సూచన అది ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని వైపు చూసుకోండి దాని తర్వాత ఇంకా రకరకాల సూచనలు ఉన్నాయి అనేకులు నా పేరు వస్తాడు అవన్నీ అండ్ షాడ్ మెనీ చాలా మంది మోసపోతారు అని మెనీ అంటే చాలా మంది కదా దాని తర్వాత యుద్దాలు యుద్ధ సమాచారాలు ఇవన్నీ సూచనలు అన్నట్ అయినా ముందు కానీ మనం ముఖ్యంగా ఈ ర్యాప్చర్ సంబంధించిన విషయాలు ధ్యానం అర్థం చేసుకుని ప్రయాసపడుతున్నాం కాబట్టి మతేసార్త అధినోల్ అధ్యయము కొంచెం కిందికి వెళతాయి మీరు అరౌండ్ ఇరవై నుంచి ముప్పై ముప్పై చూడండి అప్పుడు అయితే శ్రమలు ఆరంభైన మైన కాని ఉంది కదా ఇమీడియట్ ఎయిన్ ఇరవై తొమ్మిది వెంటనే అన్న పదం అండర్లైన్ చేసుకోండి వెంటనే ఇంగ్లీష్ లో మట్టు ఇమ్మీడియట్లీ అనుంది ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ట్రిపులేషన్ అంటే శ్రమల తర్వాత అనుంది వాక్యం ఆ జన్మల శ్రమ ముగిసిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసు చీకటి సూర్యుని గమ్మడము చంద్రుడి కాంతిని వగ్ కోవడము రాలడము ఇవన్నీ ఆత్మీయమైనవి సూర్యుడు చంద్రుడు నక్షత్రంలో అవి మూడు మతపరమైన కుంభాల మీకు చూపి శ్రమించారు అవి నిజంగా సూర్యుడు పరుడు నిజదశుడు నలంగాడు చంద్రుడు రక్తం గాడు నక్షత్రాలు అక్కడి నుంచే పడిపోవు ఎందుకంటే అవి పెద్ద ప్లానెట్స్ అవి అవి పడితే భూమి పీసస్ అయిపోతుంది కాబట్టి ప్రకృతికి జరిగేది కాదని అవన్నీ మూడు మతపరమైన గుంపులన్నీ నేను వికూపించాను దాని తర్వాత ద పవర్స్ ఆఫ్ ద హెవెన్ షెల్ఫీ షేక్ అయిన్ అంటే మీరు అంతా తీసుకున్న ఆకస్మిక సమూహం నిజంగా తీసుకున్నాం చీకటి శక్తి అవన్నీ షేక్ అయిపోతాయి అక్కడ అవి కూడా ఇంకా వచ్చేస్తున్నాయి అవి కూడా అన్ని కిందికి రావడానికి తయారు అదే మనం ఇక్కడ చూడబోతున్నాం ముప్పై వర్షం చూడండి ఎప్పుడు ఏం జరుగుతుందట ముప్పై అప్పుడు ఎప్పుడు ఎప్పుడు శ్రమల తర్వాత కనెక్షన్ వాక్యా అప్పుడు అంటే శ్రమల తర్వాత శ్రమలకి ముందు అని చర్చ చెప్తుంది ప్రపంచం ఏ చర్చ్ ఒకటే మనకి అది ఏ డినామినేషన్ కావచ్చు ఒకటే మన దృష్టిలో చర్చ్ యూనివర్సల్ చర్చ్ అంట మనం కాబట్టి మనకి ఎవరి కూడా ప్రాబ్లం లేదు ఒక పలాని చర్చ్ పేరు తీసుకుంటే నువ్వు బయాస్ అనొచ్చు పక్షపాతి కానీ మనం ఏ చర్చి పేరు తీసుకుంటున్నాం ప్రపంచం అంతటా చర్చి నంబర్ ఒకటి ఏంటంటే శ్రమలకు ముందు కానీ ఇక్కడే ఉంటాడు ఆయన వచ్చాడు శ్రమ తర్వాత ఎనిమిది వందల ముప్పై వచ్చినాం అప్పుడు మనుష్య కుమారి మనుష్య కుమారిని సూచన ఎఫలర్ పడుతుంది ఆకాశమందు ఆయన సూచన కనబడును తర్వాత చేసుకోండి ప్రభావంతోను మహామహి మహామహిను సకల గోత్రంలో బాగా అంత చేసుకోండి సకల గోత్రంలో వారు అంటే అందరూ భూమి మీద సకల గోత్రంలో వారు రమ్ము కొట్టుకుంటూ వారు అంటే అందరూ ఒకేసారి చూస్తారు అది చాలా క్లియర్ ఉంది అక్కడ సీక్రెట్ గా సంఘం మాయం కావడం అనేది లేదు ఇక్కడ వాక్యం మన ప్రభుత్వ నుంచి వస్తుంది వాక్యం అండ్ దెన్ షాల్ అపియర్ ద సైన్ ఆఫ్ ద సన్ ఆఫ్ మెన్ మనుషు మనుష్య కుమారి సూచన ఆకాశ మందు అగుపడును కనిపిస్తుంది అగుపడు అంటే కండ కనిపిస్తుంది ఫస్ట్ టైం కాలంలో ఉన్నవాళ్ళు టూ థౌజండ్ ఇయర్స్ తర్వాత ఉన్నవాళ్ళు ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్లిపోయాడు వరకా రిటర్న్ రిటర్నింగ్ పోయిన వరటర్నింగ్ తెలిసిన రిజర్వేషన్ తెలిసిన ఇక్కడేం చెప్తున్నాడు ఆయన వచ్చే టైం ఎట్ది సకల గోత్రంలో వారు ఎందుకు అగుపడు కాబట్టి ఆయన చూసినప్పుడు మనము ఈయన రహస్యంగా వచ్చి మనం తీసుకుపోతారంటే ఈయన ఏంది బాహాటంగా వచ్చిండు అంటే వాళ్ళు అబద్దాన్ని నమ్మినారా మోసపోయినారా లేదా ఆయన చూసి మళ్ళీ భయపడి పరిగెత్తిపోతున్నారా లేదా రొమ్ము కొట్టుకోండి పరిగెత్తుకోవడం అంటే అంటే నేను నమ్మిందేది జరిగిందేది మోసపోయిన జీవితాలు ఇవన్నీ కాబట్టి ఎవడు నుంచి మిమ్మల్ని మోసపరచుకోవాలి చూసుకున్నాడు ఎందుకు చెప్పానంటే నేను పరిశీలించుకోమన్నాడు కాబట్టి ఇక్కడైతే చాలా ఆశ్చర్యం ఉంది ముప్పై వచ్చినము చివరి భాగాల్లో ఇంగ్లీష్ చదువుతాను తెలియండి ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ అక్కడ లేదు తెలుగులా క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ ఇన్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ పోయే వాళ్ళు చూసిన దృశ్య పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో మేఘముల మీద ఆయన తిరువస్తున ఉంది ఇక్కడ ఏముంది సార్ ఇన్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ అన్నాడంటే హెవెన్ కి సంబంధించిన క్లౌడ్స్ అంటే చెప్పండి క్లౌడ్స్ ఎక్కడ ఉంటాయి మేఘం ఎక్కడ ఉంటాయి ఎక్కడ పైన అంటే ఎక్కడ ఆకాశం అంటే ఎక్కడ అట్మాస్ఫియర్ తర్వాత ఉండే ఇప్పుడు అట్మాస్ఫియర్ స్టాట్స్ఫియర్ సైన్స్ మీరు ఎందుకు ఫిజిన్ తర్వాత మీకు ఏమన్న గ్యాప్ లో పోతాయి ఫిజిక్స్ పోయిందంటవా అది చదలేదవా అట్మాస్ఫియర్ వరకు గాలి ఉంటుంది అట్మాస్ఫియర్ తర్వాత గాలి ఉండదు మరి ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఇక్కడ ఫ్లౌర్స్ గురించి మాట్లాడుతున్నాడు ఫ్లవర్స్ ఒక అట్మాస్ఫియర్ దాటాక ఫైనల్ ఫ్లవర్స్ ఉంటాయి ఐ మూవ్ అయితా ఉంటాయి క్లౌడ్స్ అంటే ఆటర్ ఆగలే క్లౌడ్స్ లాగా ట్రాన్స్ఫర్ అవి మన అక్కడ నుంచి వర్షంలాగా మనకి గింజకు వస్తాయి ఇవన్నీ మనకు తెలిసిన విషయమే కానీ ఇక్కడ చాలా క్లియర్ ఉంది సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ కావు చెప్పండి ఇది ఈ క్లౌడ్స్ ఎక్కడి నుంచి హెవెన్ కి సంబంధించిన క్లౌడ్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పండి హెవెన్ ల క్లౌడ్స్ అంటే వర్షం పడుతుందా అంటే ఈ క్లౌడ్స్ వేరే నేను మీకు అవి జేమ్స్ ఆర్ నంబర్స్ చూపిస్తే చూపించచ్చుకోలేదు కానీ జేమ్స్ ఆర్ నంబర్స్ చూస్తే కొంచెం ఏతాడు జేమ్స్ ఆఫ్ నెంబర్ చూపించదు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళడానికి చూడండి క్లౌడ్ అంటే ఏంటి మిషనరీ ప్రకారక కాబట్టి క్లౌడ్ అంటే ఆయన మహిమకి సూచనని మనం వివరం ఇచ్చిన కాబట్టి మహిమ మహిమకి సాదృశ్యం క్లౌడ్ అంటే మహిమ కాబట్టి ఇన్ ద క్లౌడ్ ఆఫ్ హెవెన్ అంటే ఆయన మహిమని ధరించుకొని తిరిగి రాబోతున్నాడు ఆయన మహిమని తీసుకొని తీసుకెళ్తాను విటరాబోతుడు ఇది ఒకటి అది కాబట్టి సూచన అందుకు ప్రతి నేత్రము ఆయన సూచన ఉంది కదా మన సెండ్ కింద అప్పుడు మనుషు కుమారుడు ప్రభావంతో మహామహిమతోనూ ఆకాశ మినివల మూచి భూమి మీద ఉన్న సకల గోత్రములవాడు తొమ్ము కొట్టుకుంటూ తొమ్ము కొట్టుకుంటూ ముప్పై వచ్చాయి కదా మీరు చూస్తుంది ఇరవై ఏడవసారి రెండోసారి మత్స్సు వార్త ఇలాంగరవై ఏడవ మెరుపు తూర్పున మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు అలాగే మనిషి కుంభాన్ని రాకను చూడండి ఇది ఇంకొక క్లిప్ సూచన ఆయన ఆయన ఈ లోకంలోనికి రావడం ఏ రీతి ఉంటదని చెప్తున్నాడు ఫర్ యాజ్ లైట్ నింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఈస్ట్ అండ్ షైన్ ఈవెన్ అండ్ దెస్ట్ So shall also the coming of the Son of Magbe That after, who stayed? At that time, before the heaven leaves. At that time. That when you came to the heaven that comes from the throne, Every one racers think about resting the mind That whole world goes to see its incidents within the whiteness ల్డ్ ఈవెంట్ దొరబోతుంది కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ రాక్చు ఏంటంటే రహస్యంగా ఇక్కడ ఏముందంటే రహస్యంగా లేదు ఎవ్రీథింగ్ బాహాటంగా ఉంది ప్రతిదీ బాహాటంగా కనిపిస్తుంది విజిబుల్ గా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు మనకి చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏ రూపం ఏ రూపకం కూడా సీక్రెట్ గా జరుగుతుంది అన్న విషయం లేదు కాబట్టి వినొచ్చి మరి అటువంటి బోధలో ఉంటే నువ్వు ఎటువంటి సహవాసంలో ఇటువంటి అబద్దాన్ని ఆసరించిన వారి సహవాసంలో ఉంటే నీ పరిస్థితి ఏంటి అబద్దే ఆయన నేను మెచ్చుకుంటాడా అందుకు నేను ఎంత కష్టమైన గానీ అటువంటి సహవాసాలకే బయటొచ్చిన ఒక చర్చ గురించి నేను కంప్లైంట్ ఒక చర్చ గురించి క్లెయిమ్ చేస్తాను ఆ బోధ నుంచి నేను మరి అప్పుడు చాలా అన్నారు మరి నీకు సహవాసం అవసరం కదా నీకు కదా అని అన్నారు ఎందుకంటే ఏ రూపంగా ఆ స్పిరిట్ అతను కొట్టాడుతూనే ఏ రూపకంగా కొట్లాడుతూనే ఉండదు మీతో కూడా కొట్లాడుతూ ఇప్పుడు కొట్టాడుతుంది మన మీ ఫెలోషిప్ మీకు సహవాసం ఉందా లేదా చెప్పండి సత్యంలో ఎవరైతే సత్యంలో జీవిస్తున్నాడో వాడితో సహవాసం చేయడం మంచిది మోసపు సత్యాన్ని పరిశీలించే వాటితోనే సహవాసంలో ఉండండి అట్రాక్ట్ కాకండి ఫిజికల్ గా స్టిములేటింగ్ గా ఉండే సిస్టమ్ కి అట్రాక్ట్ కావద్దు ఎందుకంటే అది లోకానికి పరిమితం చేస్తే ఇవన్నీ స్టిములేటింగ్ ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్స్ ఎంటర్టైన్మెంట్ డ్రామా గానీ ఇవన్నీ సిములేట్ ఉండేస్ ఆయన క్రీస్తులో సరళత పరిశుద్ధత ఉంది సరళత అంటే సామాన్య తగ్గింపు జీవితం కాబట్టి అది ఉండదు వాక్యం ఒకటే నేను సిమ్యులేట్ చేయాలి లోకంలో ఏది స్టిమ్యులేట్ చేసినా నువ్వు శరీరంగా తయారవుతున్న వారి కాబట్టి అటువంటి విశ్వాస సహవాసం లో నేను ఎందుకంటే అది బోధ మోసకరమైన బోధ అటువంటి బోధలో నేను వాటి పడిన దుస్థితి నాకు కూడా పడుతుంది కాబట్టి అటువంటి పనిష్మెంట్ తప్పించడానికి ప్రయాసపడుతున్నాను అందుకే అపుస్తకారం మొదట వారు దూరంగా మాట్లాడుతుండేమో మాట్లాడుతుండ్రీ గలీ గలీలో మనుషులారా మీరు ఏ రీతిగా ఈ ప్రభుత్వ కొనిపోవడనో అదే విధం తిరిగి అదే విధం అదే రీతిగా ఏ రీతిగా పై మెల్లీలో పర్ణకానికి అదే విధంగా తిరిగి రాబోతున్నాడు అది ఇన్ దానర్ అంట ఇంది ఆర్డర్ అంటాం ఇంది మేనర్ అంటాం అంటే ఆయన ఏ రీతిగా అదే రీతిగా వాపస్ వస్తాడు అది పాయింట్ అక్కడ కాబట్టి దూరత చెప్పినట్లు మనం వినాలా మనుషులు చెప్పినట్టు వినదు మనుషులు ఏం చెప్పారంటే ఆయన అమాంతంగా మధ్యాహ్నానికి వస్తాడు మనం అంతే కలిసి చూడండి మరికొని నేను మీరు చూపిస్తాను సూచనలు మనకి పోయోవరంగా నేను చూపిస్తాను మీకు ఎకరే గ్రంథము నాలుగో అధ్యయము పద్నాలుగు వర్షం చాలా సార్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ వచ్చి మనం ధ్యానిస్తాం వాక్యాదేవి జకరే గ్రంథము నాలుగో అధ్యయము పద్నాలుగో వర్షంలో ఆయన ఈ లోపం ఏ రీతికి రాబోతుందో ఆ ప్రవక్త ఆయన కుట్టక ముందే చూసి దర్శనం మన ప్రభుత్వ రాకడాది ఆయన కుట్టక ముందే దర్శనం చూసింది దగ్గర ఎక్కడ ఆయనకు అర్థం కావట్లేదు ఇది నీకు నాకు అర్థం కాకపోతే ఎట్లా చెప్పండి ఈరోజు ఇది మనకు కూడా రాయబడింది కదా వాళ్ళ కాలానికి కాదు ఇది నాలుగవతి ఏమో పద్నాలుగో వర్షంలో పద్నాలుగు నాలుగు కాదు పద్నాలుగు కరెక్ట్ పద్నాలుగు నాలుగు రివర్స్ నాలుగు పద్నాలుగు కాదు పద్నాలుగు నాలుగు కొంచెం చూడండి ఆ దినమున తూర్పు తట్టునను చూడండి తూర్పు తట్టునున్న ఒలివ పండ మీద చూడండి ఆయన పాదం ఎక్కడ పెడతారు చాలా క్లియర్ ఉంది కదా ఒలివ పండ మీద ఆయన పాదంలో పెడతారు అంటే ఆయన ఏ రీతిగా ఈ లోపల నుంచి వెళ్ళిపోయిందో ఆ రీతిగానే తిరిగి ఆయన భూమి మీద అడుగు పెడతాడు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి చాలా అండ్ ఏ కన్ఫ్యూజన్ లేదు మనకి కానీ లాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్స్ ఎవరు కూడా సీక్రెట్ ర్యాప్చర్ గురించి ప్రకటించలేదు ఒకవేళ అది వాక్యం అక్కడ ఉండితే అపుష్టకరంలోనే స్టార్ట్ అవ్వాలా అపుష్టకరంలో లేదు అది సరే ఏ పత్రికల్లో కూడా లేదు మనకి ప్రకటన కూడా లేదు కొందరు అజ్యూమ్ చేసుకున్నారంటే ఆ వాక్యాలు అవి నేను మీరు చూపిస్తవారు అనుకుని అవి అజంప్షన్స్ ద్వారా బయటకు వచ్చినాయి ఆ రీతిగా చెప్పబడడం ఏం జరుగుతుందంటే కౌలు ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం వేసి రెండవసారి కోరింత రాష్ట్ర పత్రిక రెండవ పత్రిక కొరింతలు రాష్ట్ర రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ ప్రశ్నం ఎలా వచ్చినవాడు ఎవరైనా బాగా అర్థం చేసుకోండి మరోసారి రిపీట్ చేయబడుతుంది వచ్చినవాడు ఎవడనగా చెప్తే నీకు ఏమని చెప్తాను చూడండి ఇక ఏలైనాగా వచ్చిన వాడు ఎవడైనా వచ్చినవాడు మేము ప్రకటింపని బాగా అర్థం మేము ప్రకటింపని మరి ఒక ఇప్పుడు బాగా అర్థం అక్కడ అర్థం మేము ప్రకటిం ప్రకటింపని మేము ప్రకటింపని మరి ఒక ఏస్తున్న మరి అనదర్ జీజస్ అనేది చాలా జరుగుతుంది అంటే మరి ఒక ఏసిని కూడా ప్రకటిస్తున్నారు ప్రకటించిన ప్రకటించినను అంటే ప్రకటిస్తారు మీరు పొందని మరి ఒక ఆత్మను మరి ఆత్మను మీరు పొందినను మీరు పొందినను అంటే వేరే ఒక ఆత్మ కూడా పొందుకుంటారు చివరి కాలంలో వేరే ఒక ఏసిని ప్రకటిస్తారు చివరి కాలంలో వేరే ఒక ఆత్మ కూడా పొందుకుంటారు ఆయనను మీరు సాధిస్తారు అంటే వేరే ఒక సువార్త కదా మీరు అంగీకరింప మీరు అంగీకరింపని మరి ఒక సువార్త అంగీకరించిన అంటే మీరు ఫస్ట్ అంగీకరించలేదు ఇప్పుడు అంగీకరిస్తున్నారు అని చెప్తున్నారు పాయింట్ అక్కడ స్టార్టింగ్ లో లేదు ఆ బోధ ఆ బోధ లేదు స్టార్టింగ్ లో ఎయిటీన్ ఇయర్స్ ఆ బోధ లేదు ఇప్పుడు టూ ఇయర్స్ వచ్చే బోధ ఉంది మీకు వచ్చేవారా మీరు చూపిస్తా అది ఎట్లా స్పెడ్ అయింది ఎక్కడ ఏ దేశం నుంచి ఏ దేశం నుంచి ఎట్లా స్ప్రెడ్ అయ్యింది మన దేశానికి ఎట్లా వచ్చింది ఎందుకంటే చర్చిసేలా చెప్పారు బైబుల్ కాలేజ్లో చర్చి ముఖర్లో కూడా ఉండండి ఎందుకుంటే నేను అగైన్ ఎవరు మనం టార్గెట్ చేస్తాను ఎందుకంటే మనం కొట్టే ఎవరు మనం పోరాడుతున్నాం చెరువులతో కాదు కదా చీకటి సమూహం సార్ మనం పోరాడుతున్నాం అవి వింటర్ స్పిరిట్స్ అవి చాలా మన భాష కథా స్పిరిట్స్ వాటితో మనం పోరాడుతున్నాం చాలా కష్టం అవి పోరాడాలి కానీ ఏమైపోతుందో నా జీవితం అన్న భయం కూడా మనకు అవసరం ఎందుకంటే ఒకసారి అట్లనే ఉంటది పరిస్థితి ఇంకా అయిపోయిందేమో విడిచిపెట్టిందే నా శరీ విడిచిపెట్టిందేమో అనిపిస్తుంది అవన్నీ అటాక్ చేసినప్పుడు కానీ మనకు తెలుసు మన ప్రభు నమ్మదిన ఎందుకు పర్మిట్ చేస్తున్నాడు ఆయన ఎందుకు పర్మిట్ చేస్తానికి ఇష్టం ఉంటే ఆపొచ్చు కదా ఆ దురాత్వ్ ఎందుకు మనంగా పడాలా ఆయన ఎందుకు పర్మిట్ చేస్తున్నా బాగా అర్థం ఈ విషయాన్ని మీకు అంత డీటెయిల్ గా నేను చూపించి ఇక్కడ మూడు పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే అనగర్ జీజస్ గురించి ప్రకటిస్తుంది ప్రపంచము అనదర్ స్పింది ప్రపంచము అనదర్ గా ప్రకటిస్తుంది ప్రపంచం ఈ త్రీ పాయింట్స్ ఎండ్ టైం లో జరుగుతాయి అనదర్ జీసస్ ఎంత ప్రకటిస్తుంది నాకు ఎక్కడ తెలుసు ఖచ్చితంగా రావాల ప్రశ్న నేను నమ్ముకున్న జీసస్ కరెక్ట్ జీససా కాదా ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి నేను వెంబడిసిన జీసస్ కరెక్టా కాదా అనేది నాకు ఎక్కడ తెలుసు ఇక్కడ అనదర్ జీజస్ కూడా ఉంది అనదర్ గాస్ఫుల్ ఉందంటే నేను నమ్మని ఇంకొక గాస్ఫుల్ ఉందా అట్లాంటి ఎన్నో నేను మీకు చూపిస్తాను ఎన్నో గాస్పల్స్ అంటే వేరే బోధలు వేరే సువార్తలున్నాయార్త అంటే మంచి వార్త కానీ వేరే అటువంటి ఆత్మలు వేరే ఒక ఆత్మ వేరే ఒక సువార్త మూడు మూడు ఫేజెస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ డిస్ట్రా వేరే జీసస్ ఇప్పుడు వేరే జీసస్ చాలా మంది చెప్తారు కదా ఇస్లాం లో కూడా యేసోక్ ఉండడం చెప్తారు ఆయన బాలీవుడ్ ఉన్నప్పుడే మాట్లాడిండు కరెడీలో ఉన్నప్పుడే మాట్లాడిండు ఆయన మఠీంతో ఒక పౌరం చేస్తే అది ఎగిరిపోయింది ఇలాంటివన్నీ బోధలు ఉంటాయి కదా చాలా విచ్చిచ్చి కూడా నేను చాలా జరిగిన కాబట్టి ఆ ఆ యేసు వేరే యేసు ఇస్లాం ప్రకటించే యేసు మనం బైబుల్లో రూమ్ రాష్ట్ర పత్రిక చేస్తున్నాం కదా లేఖనం మన పాపలితమై మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం మూడు నాలుగు తిరిగి లేచిన మనం ప్రకటిస్తాం ఆయుస్ నే మనం వెంబడిస్తున్నాం కాబట్టి ఇటువంటి అద్భుతం చేసే యేసు కాదు మనకు కావాల్సింది ఏది మఠీల నుంచి పౌరము ఎగిరిపోవడము ఇంకా కొన్ని ఉన్నాయి నా మరి నేను చెప్పాలి మహిళలు ఇక్కడ వెళ్ళిపోతుంది పురాణలో ఉన్న యేసు వేరే ఉన్న ఏసు వేరే నారాయణ రకరకాల పాస్టర్స్ ఈ రోజు సంస్కృత భాష లో శ్లోకాలు అది వేరే ఒక యేసు అది నేను నమ్మచ్చు మీరు బోధ వాడుకోవచ్చు కొంతమంది వాడుతారు చూడు బ్రదర్ మీ పురాణకాలంలో కూడా ఏసులో గురించింది కనేక శిష్యువుని ప్రసవించును ఆయన భుజ స్కంధంలో మీద లోక పాప లోక భార మోసుకుంటాడు ఆయన ఆయన ఘోర పిల్లలాగా మన కొరకు తన ప్రాణాన్ని బలియాగా కల్పిస్తాడు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు వాడుకుంటారు కావచ్చు అవన్నీ ఇమిటేషన్ నా దృష్టిలో ఫ్లోండ్ మెసేజెస్ అవి కానీ బైబుల్ తప్పని ఎక్కడ కల్పించం అందుకే నేను బైబుల్ నుంచి డివేడ్ కానీ చిన్నప్పటి నుంచి చిప్పుడే కానీ చిన్న తప్పటి నుంచి నేను అవి చూడలేదా అవి చూస్తానే ఆ వేదాలలోనే అవన్నీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వేద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉన్నాయి నా దగ్గర తెలుసుకుంటా ఉంటాయి కూడా కురాన్ కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉన్నాయి దగ్గర కూడా చూస్తా ఉంటాయి తెలుగులో కూడా ఉన్నాయి ట్రాన్స్లేషన్స్ అవన్నీ చూసుకుంటాను కానీ అవి వేరే ఒక యేసు అవి వేరే ఒక ఆత్మ అవి వేరే ఒక స్వార్థ వేరే ఒక బోధ అవి మనం స్వీకరించడానికి వీల్లేదు మోర్మోన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చర్చ్ ఉంది ఏరియా నేను అడ్రస్ చెప్పాను మీకు కానీ ఇక్కడ ఒకటి ఉంది చర్చ్ దాని పేరు కూడా చెప్పాను మీకు మోర్మోన్ సిద్ధాంతం ప్రకారంగా అందులో కూడా జీజస్ వాళ్ళు ప్రకటించే యేసు వేరే ఏసు ఎందుకంటే ఆ ఏసు వచ్చినంటే వాళ్ళ వాళ్ళ బైబుల్ ఉంటుంది కదా మోర్మోన్ బైబుల్లో ఒక ప్లానెట్ ఉంటుంది కోలాబ్ అనే ప్లానెట్ ఆ ప్లానెట్ల వచ్చినట్టి దగ్గర ఏస్రో ఒక దిక్కు లూసిఫర్ ఇంకో దిక్కు ఇద్దరు తండ్రితో సంభవిస్తారు ఎవరు లోకానికి వెళ్తారంటే లూసిఫర్ అంటే నేను వెళ్తారంట ఏస్రో అంటే నేను వెళ్తాను అంటున్నాడు అయితే వాళ్ళిద్దరి మీద కొట్లాడైందట కొట్లాడైతే ఏస్రోకి వెళ్ళిందట ఏస్రో ఈ లోకంలోకి వచ్చిందట ఇది వేరే ఒక ఏసు ఈ బోధ వేరే ఒక బోధ యహో విట్నెస్ కూడా ఏస్రో గురించి మాట్లాడతారు సార్ ఆయన ప్రభులాగా స్వీకరించారు స్వీకరించారు ఆయన దేవులాగా స్వీకరించారు అయితే చాలా క్లియర్ ఉంది కదా ఆయన బలవంతులకు దేవుడు అంటే ఆల్ మైటీ గాడ్ అని ఉంది కదా మైటీ గాడ్ కదా అంటే వాడు అంటాడు మైటీ గాడ్ అన్నది కానీ ఆల్మైటీ గాడ్ లేదు కదా పిచ్చి పిచ్చి ఉంటది అంటే వాళ్ళు మైటీ హీస్ నేమ్ షాల్ బీ కాల్డ్ వండర్ఫుల్ కౌన్సిలర్ మైటీ గాడ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అనేది కదా ఎవర్లాస్టింగ్ ఫాదర్ ఎందుకు నువ్వు వాడు అక్కడి నుంచి మైనా ఎందుకంటే వాళ్ళు తెలుసు యేసు రాబు వాళ్ళు నమ్మిన యేసు వేరే యేసు ఆయన ఒక ప్రవక్త అంటారు అంతే కాబట్టి జహో విట్నెస్ ప్రకటించిన ఏసు వేరే ఒక యేసు బుద్ధుడు కూడా ఆయన గురించి ప్రకటించాడు కాబట్టి ఇవన్నీ వేరే ఒక యేసులో ప్రకటించాడు కాబట్టి వాటితో మనకు ఎటువంటి సంబంధం లేదు మనం అటు బైబుల్ ఏ సోర్స్ తీసుకోవడానికి వీల్లేదు తీసుకపోతే నువ్వు ఖచ్చితంగా మోసమైన వాడవే అన్న విషయాన్ని ఇది నీకు జ్ఞాపకం చేయగలిగొచ్చు కాబట్టి మరి కొంచెం కొన్ని విషయాన్ని చూపించబోతున్నాను యహో మరి విశేషంగా యహో సాక్షులు ఆయన ఈ లోకంలోకి వస్తారనేసి ఎన్ని వాళ్ళు ప్రవచించారు వాళ్ళ ప్రవేశాలు అన్ని వేస్ట్ అయినాయి ఎందుకంటే వాళ్ళు నైన్టీన్ సెవెంటీన్ లో ఏలో వస్తున్న ఈ లోకంలో కనిపిసి వాళ్ళు ప్రవేశించారు కానీ జరగలేదు దాని తర్వాత లో కూడా మరోసారి బహాటంగా న్యూస్ పేపర్లలో అడ్వర్టైజ్ చేసారు ఆయన రాబోతున్న తర్వాత అప్పుడు కూడా జరగలేదు నైన్టీన్ ఎయిటీ చేశారు కాబట్టి వాళ్ళన్ని అబద్ద బోధాలు వాళ్ళు మన ప్రభుత్వ ధృవీకరించిన వాళ్ళు కాబట్టి మన ప్రభుని స్వీకరించిన వారు తండ్రి నుంచి వాళ్ళు కాదు వాళ్ళు ఎంత యహోవ సాక్షులు చెప్పుకునే గానీ మన తండ్రి నుంచి కాదు కాబట్టి మన ప్రభుత్వం స్వీకరించలేదు వాళ్ళు కాబట్టి ఆ స్పిరిట్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో కరచలనం కూడా చేయకూడదు అనేసి యూహం రాయబడింది కాబట్టి మనము ఇటువంటి స్పిరిట్స్ నిణీకరించాలి ఎందుకంటే ఇవన్నీ ఫాల్స్ ఇవన్నీ వేరే ఏసులకు సంబంధించినవి అనదర్ జీసస్ మీరు ఎవరైనా వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి ప్రకటించే వాళ్ళు అనంతరం జీజస్ గురించి మీరు ధ్యానించే ఎన్ని రకాల మతాలలో జీసస్ గురించి పుట్టపర్తి కూడా చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ప్రకటించే ఏసు వేరే మళ్ళా కాబట్టి వాటికి మనకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే అది వేరే ఒక ఏసు సమయం మనం ఏసులోకి ప్రకటిస్తున్నాం ఆయన బాహటంగా ఈ లోకంలోనికి రాబోతున్నాడు మత ఇనా చూసిన అది కాబట్టి అటువంటి సత్యం నుంచి మనం బయటికి పోవడానికి వీల్లేదు ఎందుకంటే వ్యూహాను సువార్తలో ప్రభు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నాయకు చూడండి సరే మీరు నిజమైన రాక్షని నా తల్లి వ్యవసాయకుడు చాలా పనికి పని ఆయన తీసి పారలేను దాని తర్వాత పదిహేను పది ఏడు ఏడు పదిహేను ఏడు తర్వాత పదిహేను ఏడు మీరు నాయకులు మీరు నా మాటలను నిలిచి మీకు ఏది ఇష్టమో మీకేదిష్టమో అడుగుడి అది అడుగుడి అది మీకు అది మీకు అనుగ్రహించి కాబట్టి మీరు తీర్మానించుకోవాలా ఆయన ఎందుకు ఉండి మీకు ఏది ఇష్టం చూడండి చాలా మంది ఏది ఇష్టం ఉంటుంది చెప్పండి ఈ లోకమే కదా మీ లోకం లేదా సంపాదించుకునే ఇష్టం ఉంటారు కదా నాకు ఇది కావాలా నాకు అది కావాలా ఇది కావాలా అది కావాలా పెళ్లి కావాలా ఉద్యోగులు కావాలా చదువులు కావాలా ప్రమోషన్లు కావాలా ఆస్తులు కావాలా ఇండ్లు కావాలా భూములు కావాలా రాసుకోవటే కదా అందరు కావాల్సింది నాకు దైవిక దేవుని వాక్యం అర్థం కావాలా వాళ్ళ లోకనికి విషయాలు నేర్చుకోవాలా వాళ్ళ లోక అవసరం బ్రహ్మ మీ మీ రాజ్య సువార్థను ప్రకటించాలా అన్న ఆశ ఎవరైనా చెప్తున్నారు ప్రధాన నాకు ఒక ప్రార్థించారు రాజధాని అంశం మీరు ఏమిటి ఉంది నా కుటుంబ సమస్యల గురించి నా ఉద్యోగ సమస్యల గురించి నా పకింటి వాళ్ళు నా కొట్లాడేది ప్రార్థించే బ్రదర్ సైతం కాదు బాగా పని చేస్తుంది బ్రదర్ నా మీద మంట ఇస్తాడు బ్రదర్ ప్రార్థన అంశాలు ఎక్కడ పోయినా కానీ పక్కి వాడు మున్సిపాలిటీ పై పగిలిపోయిందని కొట్లాడతాడు వాడు బోరింగ్ నేనుపోయిందని కొట్లాడతాడు ఇవే కొట్లాడాలు వీటి గురించి ప్రార్థన చేస్తున్నా గానీ దేము వాక్యాన్ని నేర్చుకోవాలా ప్రజా కాలం మిగిలిపోతాయి చాలా తక్కువది నాకు టైం నేను ఈ వాక్యాన్ని నేర్చుకోవాలా ఇది నేను అనేక చెప్పాలా నేను చెప్తే అనేక లక్షణం పొందాలా అటువంటి విషయాల గురించి ప్రార్థించి ప్రదర్ అని వారు బ్రదర్ నాకు పర్షణార్థం అవసరం బ్రదర్ ప్రార్థించి బ్రదర్ దేవుడి నాకు పర్షనార్థివ్వాలని చెప్పి అటు ఎవరైనా నాకు కృపార కావాలి బ్రదర్ నేను నాకు కృపారాలు ఉంటే గానీ శుభార్ ప్రకటించలేను సంగ క్షేమం గురించి నేను ప్రయాస నాకు కృపాలను కావాలి బ్రదర్ అని అడుగుతుందా ప్రార్థన అసలు ఒక్క ప్రాణం ఇళ్ళని ఇన్ని ట్వంటీ ఫైవ్ థర్టీ ఒక్క ప్రార్థన లేదు ఎవరి నుంచి కూడా ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రార్థన లేదు నాకు కెరియర్స్ నా ప్రమోషన్స్ నా ఫ్యూచరు నా శాలరీ నా ఫ్యామిలీ అంత సెల్ఫిష్ ప్రార్థనలు తప్ప నిస్వార్థమైన ప్రార్థనలు ఎక్కడి జగన్ అనిపించారు ఎటువంటి ప్రార్థనలు ఇస్తాను చెప్పండి విజ్ఞాపన ప్రార్థనల కదా ఉందా కాబట్టి మీరు ఏం కోరుకుంటారని ఇక్కడ చూడండి పదో వర్షంలో నేను నా తండ్రి ఆగను చూడండి ఆయన ప్రేమయందు నిల్చిన్న నిలిచి ఉండడం నిలిచి ఉండడం అన్న విషయం జ్ఞాపం చేస్తున్నారు ఆయన ప్రేమయందు నిలిచిండడం నిలిచిన ప్రకారం పాయింట్ చాలా ఇంపార్టెంట్ వాక్యం ఈ రోజు మీరు మీరు ఆయన ఆర్గ్యలో ఉండగలుగుతనే గాని అంటే ఇక్కడ చెప్పబడిన ఈ వాక్యము మీరు ఉండగలుగుతనే గాని ఆయన ప్రేమలో లేనంటున్నారు నిజంగా నువ్వు ఏసుని ప్రేమించిన వాడవైతే ఈ సత్యాన్ని స్వీకరించాలని చెప్తుంది ఈ వాక్యం నేనేమో మీకు మీ మైండ్స్ మ్యానికులేట్ చేస్తలేదు మిమ్మల్ని మీ మైండ్స్ నిదో ఒత్తిడి చేసి నేను చెప్పిందే కరెక్ట్ ప్రజలు స్వీకరించే ఒక క్లూ ఇస్తున్నా ఏంటంటే మీరు ఆయనలో ఉంటేనే ఆయన వాక్యంలో ఉంటేనే ఆయన ప్రేమించిన వాళ్ళంటుంది వాక్యం కాబట్టి నిజంగా ఏసుని ప్రేమించిన వాడవైతే ప్రేమించిన ఆయనలో ఉన్నవా ఆయన వాక్యంలో ఉన్నవా ఈ రోజు పరిశీలించుకోండి ఆ విషయమే ఇది జ్ఞాపకం చేసింది కాబట్టి చాలి నాకు చాలా అవసరం ఈ బోధ ఇది చాలా అవసరం ఎందుకంటే ఆయనలో ఉంటేనే గాని నాకు ఈ సత్యం తెలియదు కదా కానీ నాకు ఇష్టం లేదు లేదంటే నువ్వు వింటలే అన్నట్టు వినకపోతే ఏ రీతిగా ఆయన సత్యంలో ఉన్నట్లు మీరు చెప్పండి సంఘం ఎత్తబడట అనేది సత్యం కానప్పుడు మీరు ఏ బోధలో ఉన్నారు సత్యమేన బోధలు ఉన్నారా అబద్ధమైన అది బాహటంగా మేము చెప్పనవసరం లేదు మీ విధంగా పరిశీలించుకో సీక్రెట్ ర్యాప్చర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ లేనప్పుడు మీరు ఏ బోధని స్వీకరించారు మీకు ఇప్పుడు ఒక క్లూ ఏంటంటే ర్యాప్చర్ కల్ట్ అదొక కల్ట్ లాగా తయారైంది ప్రపంచం అంటే కల్ట్ అంటే సత్యం నుంచి తొలిపోవడం సత్యం నుంచి దొరికిపోయిన కల్ట్ అంటాం కాబట్టి ఈ ర్యాక్చర్ ఏదైనా ఒక కల్ట్ లాగా తయారైంది ఎందుకో చెప్పమంట కేవలము మూడే వాక్యాలు వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు ఆ మూడు వాక్యాల నేను మీకు చూపిస్తాను కొన్ని ఇప్పుడు మరోసారి కొన్నిసారి చూపిస్తాను మొదటిది ఏంటంటే మత్ శువార్థ ఈనా నేను చూపిస్తా తర్వాత మీరు రాసుకోండి ఈ మూడు వాక్యాలు వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు కానీ ఆ మూడు వాక్యాలు ఎట్టి పరిస్థితుల్లో ఎత్తబడట అన్న అంశమే కానీ వాక్యాలని కానీ వాటిని వాళ్ళు అబ్్యూమ్ చేసుకున్నారు ఊహించుకున్నారు చూడండి చాలా సార్లు నాకు కూడా ఈ విషయం ఎన్నెన్న ఊహించుకుంటా ఉంటాం కానీ అవన్నీ సత్యమా కాదని పరిశీలించుకోవాలా లేదా నేనేది చాలా సార్లు గమనిస్తున్నాను నేను ఇట్లా అనుకున్న బ్రదర్ అందుకే చేయలేదు బ్రదర్ నేను అట్లా అనుకున్న బ్రదర్ ఇట్లా అనుకున్న బ్రదర్ అంటారు చాలా నేను అట్లా అనుకోలేదు బ్రదర్ అంటారు సరే మంచిదే కదా కనీసం అనుకుంటున్నావు నేను ఇట్లా అనుకున్నా నేను అట్లా అనుకున్నా అని అంటున్నావు కానీ దాన్ని ఎవరన్నా పరిశీలించినవా ఎవరిదైనా పోయి సంభాషించినవా నేను ఇట్లా అనుకుంటున్నా బ్రదర్ కొంతమంది నాకు వచ్చి నేను ఆ ఉద్యోగం అప్లై చేయలేదు సార్ ఎందుకు అప్లై చేయలేదంటే నేను అనుకోలేదు నాకు సంబంధించింది కాదనుకున్నాను నువ్వు అనుకున్నావు మంచిది అంటే ఆలోచిస్తున్నావు ఐ థాట్ ఇట్ ఈస్ నాట్ ఫార్ మీ నాకు సంబంధించింది కాదనుకున్నాను నువ్వు అనుకున్న మంచిదే కానీ ఎవరితో పరిశీలించినవా చేసుకున్నవా చెక్ చేసుకోవాలా ఎందుకంటే నువ్వు అబ్జ్యూమ్ చేస్తున్నావు అసంప్షన్స్ ట్రూ కాకపోతే నీ అజంషన్స్ ఏమైతే సకల కోరుతున్న ఎందుకు రొంగ కొట్టుకుంటూ పరిగెత్తిపోయినారు చెప్పండి ఎందుకు పరిగెత్తిపోయినారు అస్యూమ్ చేస్తున్నారు ఆయన సీక్రెట్ గా వచ్చి సీక్రెట్ గా మాయా మమ్మల్ని కానీ ఆయన బాహాటంగా వచ్చిండు అందుకు కొట్టుకుంటూ పరిగెత్తిపోయినారు నీ అజంషన్ అజంషన్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి క్లారిఫై చేసుకోవాలి మనం టెస్ట్ చేసుకోవాలా అజంక్షన్స్ ఎప్పుడైనా నువ్వు ఊహించుకున్న దాన్ని అమలు పరచక ముందు ఒకరితో సంభాషించాలా ఒకరితో చర్చించుకోవాలా ఒక ఇద్దరు ముగ్గురు చర్చించుకోవాలి ఇద్దరు ముగ్గురు సాక్షిత వాక్యం స్థిరపసలుంది వాక్యం వాటి నువ్వు చర్చించాల ఇతరులతో మీకు తెలిసిన పాత్ర వెంట పోయి మాట్లాడదాన్ని ఇట్లా వాక్యం నీ దృష్టిలో ఏంటి దీన్ని నువ్వెళ్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు వినా నేను చేస్తే ఉన్నట్ల బిషప్స్ తో మాట్లాడుతూ సెన్సార్ నువ్వు ఇవి మరి తర్వాత మాట్లాడదాం అని ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు నేను అవి మాట్లాడను మన వాళ్ళు బిషప్స్ పెద్దవాళ్ళే అయినగా నేను ఇవి వాళ్ళని చర్చించినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతా నేను ఇష్టం లేదు అంతే తేడా నాకు ఇష్టం ఉంది నేర్చుకోవాలి ఎందుకంటే ఇది నా ప్రభు రాక సంబంధించిన విషయాలు నాకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ రీతిగానే నేను నొమ్మ కొడుకుంటూ పర్లేకపోతా నేను అనుకున్న అసంశనే ఇంకా గురించి ఆయన వచ్చే టై పేరు ఉంది ఏ మేనర్ లో వస్తున్నాడు ఆయన మధ్యాకంకి వచ్చి మాయం చేస్తాబోతుండను కానీ ఆయన ఏమో బాహటంగా భూమి మీద అడుగు పెడుతున్నాడు అప్పుడు నేనేం కావాలి నేను నమ్మిది అబద్దం కదా అయ్యో మోసపోతేనే అని నమ్ముకుంటూ పరిగెత్తిపోతాను ఎక్కడికి పరిగెత్తిపోతాను సృష్టికర్త నుంచి నేను ఎక్కడ పరిగెత్తిపోతాను అసాధ్యం కదా ఎక్కడ పర్గించుకోలేదు కదా కానీ రాక్చర్ కల్ట్ రాక్చరిస్ అంటే వాళ్ళు నమ్మి వాళ్ళు అసంప్షన్ లేక వాళ్ళు వాళ్ళ వాళ్ళ కన్వీనియం వ్యాఖ్యలు మలుచుకున్నారో ఆ వ్యాక్య మీరు చూపిస్తున్న మధ్య శివర్ దినాలయము నోవా సంబంధించిన పోదు అది తర్వాత మొదటి కొలతలు రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయము వాళ్ళ కన్వీనియంట్ గా వాడుతున్న వాక్యాలు ఇవి మూడవది మొదటి తెలిసిన రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ ఈ మూడింటిని వాళ్ళు రాక్చర్ గా మలుచుకున్నారు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన తయారు చేసుకున్నారు దాన్ని మాడిఫై చేసుకున్నారు మేనిపులేట్ చేసుకున్నారు కానీ ఈ మూడు ఏ రూపకం కూడా ర్యాప్చర్ కి లేక సంఘం ఎత్తబడట అన్న విషయానికి సంబంధించనిది అని నేను మీకు ఈరోజు చూపిస్తున్నాడు చూడండి మొదటి వార్త ఇరవై ముప్పై ఎనిమిదవ వర్షం చూడండి మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చి జలప్రాలయం దీని వల్ల ఇప్పుడు బాగా తీసుకోండి లోవలకు సంబంధించిన బోధని వాళ్ళు ఎట్లా వాడుకుంటారు క్యాప్చర్ ఫస్ట్ ఫ్లూ ఇక్కడ నుంచే తీసుకుంటారు ఎనీ సంఘం ఎక్కబడి అన్న అంశం బోధించే వాళ్ళు స్టార్ట్ చేస్తారు వాళ్ళ బోధ చూడండి ముప్పై ఎనిమిదవ జలప్రయంలో జల ప్రయాణకు ముందు ముందటి దిన ముందటి దినంలలో నోవాబు నోబాబు ఓడలోనికి వెళ్లిన దినం వరకు ఓడలోనికి వెళ్లిన దినం వరకు వారు వారు ఇచు తాగుచు ఇప్పుడు చూసుకోండి తిరచు త్రాగు పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకు ఇచ్చుచుండేరి కాబట్టి ఒకటి ఆ ముందు దినంలో ఎట్లా ఉండే అని వాళ్ళు ఎట్లా ఉండదు అంటే ఆ కాలంలో మనుషులు ఎట్లా జీవించారు అంటే తినడము రాగడము పెళ్లి చేసుకోవడం అంటే దాన్ని ఏమంటామంటే రొటీన్ లైఫ్ అంటే తప్పలేదు తినడము త్రాగడము పెళ్లి చేసుకోవడం పెళ్లి చేమనే కదా అది రొటీన్ అంటే లైఫ్ ఈజ్ రొటీన్ అని చెప్తుంది అక్కడ రొటీన్ గా అంటే ఎవరు కూడా ఆ రొటీన్ సైకిల్ నుంచి బయటకు వచ్చిన కాదు అని చెప్తుంది మనము రొటీన్ సైకిల్ నుంచి బయటకు వచ్చినాం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి వేలిపడం కాదు కదా ఇది కొన్నిసార్ వన్ అవర్ పోతుంది కొన్నిసార్లు టూ అవర్ కూడా పోతుంది వాకింగ్ కొన్నిసార్లు మన చేతనే ఉండదు మన కంట్రోల్ ఉంటుంది వాకింగ్ ఆ రొటీ నుంచి బయటకు వచ్చే మనం రొటీ నుంచి బయటకు వచ్చే కాబట్టి మనం ఇది చెయ్యగలుగుతున్నాం రొటీన్ లో వాడు ఏ హాఫ్ అవర్ వెళ్తాడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నిద్ర పొందాడు మన హాఫ్ అవర్ తర్వాత వేలుకుంటాడు దాని తర్వాత యదవి కాలం సమ్ మెకానికల్ లైఫ్ ఈ రోజు అట్లు లేదా ప్రపంచం అంతా మెకానికల్ లైఫ్ పొద్దున్నేయాలా లేదా ఆచారబద్ధంగా వాక్యం చేయించాలా ప్రార్థించుకోవాలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలా ఆఫీస్కి వెళ్ళిపోవాలి లీజ్ చెప్పారు పోవాలా మళ్ళీ సైతం మనసు బయటికి రొటీన్ లైఫ్ బాధ్యత కాబట్టి తండ్రి కాబట్టి నీ బాధ్యతకి వెళ్ళి పెళ్లి చేయడము భార్య తల్లి కాబట్టి నీ బాధ్యత కుటుంబానికి ఆహారం సిద్ధపరచడం రొటీన్ లైఫ్ కాబట్టి నో కాలం రొటీన్ లైఫ్ అని చెప్తుంది ఎనవది ముప్పై వచనంలో కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది దాని తర్వాత జలపాలయం వచ్చి ఇప్పుడు బాగా చేస్తుంది రొటీన్ లైఫ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైతుంది జలపాలయం వచ్చినా కొందరు నేను ఎప్పుడు వాక్యా చెక్ చేసుకుంటా చదువుతాడు అందరిని అన్నదా కొందరు అన్నదా కొంతమంది లైఫ్ లో ఉన్న వారిని కొట్టుకొని పోవరకు ఇది మీరు అర్థం చేసుకోవాలి బదులు జలం ఎవరిని కొట్టుకొని పోయింది అందరినీ వాళ్ళందరూ ఎవరు రొటీన్ లైఫ్ అంటే యథావిధిగా జీవిస్తున్న వారు రొటీన్ లైఫ్ లో ఉన్న వారిని కొట్టుకొని పోయింది జలమోస్తే ఎట్లా కొట్టుకోవాలి దాని ముందు ఒక ఎవడు అప్పుడు దాని ఆపలెంట్ అది కొట్టుకొని పోతుంది కొనిపోతుంది ఆ ఆండలైన్ చేసుకోండి పదం ఎందుకంటే వాళ్ళ ఎక్కడ మోసం పరిస్థిరం నీకు అది నేను వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడటలేదు వాళ్ళలో ఉన్న ఆత్మ బహు కఠినమైన ఆత్మ దానికి వ్యతిరేకంగా నేను నిలబడ్డాను ఇక్కడ అదనైతే ఏ మనిషికి నేను వ్యతిరేకంగా ఏ మనిషి పేరు కూడా నేను తీసుకోలేదు ఇంత కాలం ఏ చర్చి తీసుకోలేదు అది చాలా కఠినాత్మ ఎందుకంటే మొత్తం ఆయన సంబంధించిన బోధన షిఫ్ట్ చేసి పడేసింది అని ఆ బోధ డేంజరస్ బోధ ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంత కఠినంగా దీని చెప్పలేదు చెప్పి నేను అక్కడక్కడ పాసింగ్ రెఫరెన్స్ లాగా చెప్పిన గానీ అంత కఠినంగా ఫోకస్ గా నేను ఎప్పుడు కూడా ఈ బోధ చెప్పలేదు ఎందుకంటే ఇది జనరల్ పాపులేషన్ జనరల్ చర్చ్ సండే కాంగ్రేషన్ చెప్తే మొత్తం డివైడ్ అయిపోతుంది బ్రేక్ అయిపోతుంది సార్ దాని తర్వాత నన్ను అఫ్ కోర్స్ రాని ఫస్ట్ టైం నేను ఎక్కడ పోయినా కానీ ఒకటే సార్ సెకండ్ టైం తెలియదు ఎందుకంటే ఎందుకోసం తన ఈ ప్రజల వాక్యం డిస్టర్బ్ చేస్తుంది చాలా మంది అంటారు చాలా డిస్టర్బింగ్ ఉంటుంది వాక్యం అవును మరి మరి నేను ప్రేమించడం కాబట్టి అది డిస్టర్బింగ్ ఉంటుంది నేను ప్రేమించడం కాబట్టి నువ్వు నశించుకోవద్దు కాబట్టి నీకు డిస్టర్బింగ్ ఉంటుంది ఈ వాక్యం నా హృదయం అటువంటిది ఎందుకంటే ఎవరు కూడా నష్టం కూడా దేనికి ఇష్టం లేదు మరి మనకి ఎందుకు ఎందుకు ఇష్టం ఉండదు మనం కూడా అట్లా ఆలోచిస్తాం ఎవరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు ఒక్క గొర్రె కూడా తప్పిపోవడం ఇష్టం లేదు అని ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె గురించి మనం ప్రయాసపడుతున్నాం కదా ఆయన ఆయన ఎట్లా ప్రయాసపడి మనం కూడా అంటేనే ప్రయాసపడుతున్నాం ఇప్పుడు చూడండి ఏం జరిగిందో జలప్రలయం వచ్చి జలప్రలయం వచ్చి అందరిని బాగా తీసుకోండి అందరినీ కొట్టుకోనిపోవట్టి పోవరకు ఎదుగుక ఇప్పుడు చూడండి పోయి జరగకపోయింది దే డి రికగ్నైజ్ దే డి ఎవ్వరికి తెలియదు జలపులు జలవచ్చి వచ్చి వాళ్ళందరినీ కొట్టుకుని పోయేంత వరకు ఎవరు గ్రహించలే రొటీన్ లైఫ్ లో ఉన్నవాడు క్రిస్టియన్ లైఫ్ అంటే ప్రపంచమంతా రొటీన్ లైఫ్ ప్రోగ్రామ్ లైఫ్ సండే మండే ట్యూస్డే వెన్స్డే అన్ని ప్రోగ్రామ్స్ మనుషుల కల్పిస్తంస్ అన్నట్టు ఇవన్నీ అయిన ప్రోగ్రామ్ ఈ అంటే ఎవడి ప్రోగ్రామ్ వాడు చేసుకుని పోతున్నాడు ఎవడి మార్గంలో వాడు వెళ్ళిపోతాడు ఆయన నా దగ్గర అంటున్నాడు నా దగ్గర నాకు మీతో మ్యాచ్ ముందే అంటున్నాడు నాకు నాకొక వ్యాజ్యము కలదు నా దగ్గరికి రండి లెటర్ రీజన్ ఆయన అంటున్నాడు నా దగ్గరకు వచ్చి మీరు రీజన్ చెయ్యనట్టు పరిశీలించినట్టు చాలా ఎవడొస్తున్నాడు ఎవడొస్తలేడు కష్టం కదా ఎందుకు చూడండి ఏసయ గ్రంథము ఇరవై అధ్యాయము ఏసీయ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచ్చినాం తర్వాత మళ్ళా మత బ్యాక్ వెళ్లిపో పేపర్ పెట్టుకుంటా చెయ్యి ఎందుకు వస్తలేదు లెటేటో పోతున్నాను గానీ ఎందుకు వస్తలేదు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై అవ వచ్చినం భూమి మత్తుని వలె చూడండి భూమి అంటే ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు ఈ లోక భూమి మత్తుని వలె మత్తుని వలె అంటే మత్తు అంటే ఏం చేస్తారు నీకు డ్రంకర్డ్ డ్రంకర్డ్ తాగిన వలె అని కేవలం తూలుచినండి కేవలం తూలుచిన నీలో బాగానే భూమి మత్తుని వలె మత్తుడు అంటే డ్రంకర్డ్ ఇంగ్లీష్ లో దర్త్ షాల్ రీడ్ టూ అండ్ ఫ్రో లైక్ డ్రంకర్డ్ దాని తర్వాత మత్తుని వలె తూలుచిన పాకవలే వలె పాక అంటే కాటేజ్ ఇంగ్లీష్ కాటేజ్ అంటాం పాక ఇటు అటు ఊగు ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధం చూడండి దాని భూమి యొక్క అపరాధం దాని అపరాధము దాని మీద దాని మీదనే భారంగా ఉన్నది అది పడి ఇక్కడ చూడండి అది పడి ఇక ఎన్నిక నీ చాలా కష్టం ఉంది కదా కోదా విషయభక్తుడు దీనికి సంబంధించిన విషయం మనకు జ్ఞాపకం ఇస్తాడు యుగ సమాప్తిలో భూమి అంటే భూమి అంటే భూ సంబంధులు ఆకాశం అంటే ఆకాశ సంబంధులు ఆకాశ వాసి అంటే ఆకాశ సంబంధాలు అంటే సత్యాన్ని స్వీకరించి ఆయన కొరకు చిధపడిన వాళ్ళు ప్రత్యక్షణం ఆయన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు నాలుగు గంటలు కానీ ఈ భూ సంబంధులు ఎట్లున్నారంట ఈ ఐహికమైన జీవితాలతోని లోకాతీతమైన జీవితాలతోని శారీరకమైన జీవితాలతోని మత్తిన్నారంట మత్తి మత్తుంటే ఎట్లుంటే చెప్పండి చెప్పాలి ఎవరికైనా హ్యాబిట్ క్రాస్ చేయ ఎవరికైనా ఉందా ఆల్కహాల్ హ్యాబిట్ లేదా ఎప్పుడు గతంలో కూడా లేదా నాకెంత తెలుగు నేను ఎప్పుడు నాకు తెలుగు ఓకేనా హ్యాబిట్ ఉంటే చెప్పండి త్రాగుడు అలా చెప్పండి ఎందుకు త్రాగుంటారు మనుషులు తెలుసా రెండు రకాల స్పిరిట్స్ మాకు తెలిసినాయి అక్క స్పిరిట్ ఇంకొక స్పిరిట్ ఉంది ఈ లోకానికి సంబంధించిన స్పిరిట్ అది సంబంధించిన స్పిరిట్ ఇంకొకటి అందుకే యభ పౌలి విషయాన్ని జ్ఞాపకం చేశారు మరియు మద్యంతో మక్తులై ఉండదు మక్తులై ఉండకుండా ఆత్మ రెండు స్పీరిట్స్ అది మద్యం కూడా స్పిరిట్ అంటారు ఇంగ్లీష్ మీకు స్పిరిట్ అంట కాబట్టి నువ్వు ఏ స్పిరిట్ తో జీవిస్తున్నావు అదే విషయాన్ని ఈ లోకప్ స్పిరిట్ అంటే రెండు రకాల లేయర్స్ ఫిజికల్ లేయర్ లో స్పిరిచువల్ లేయర్ లో ఈ లోకప్ స్పిరిట్ అంటే సైతాన్ సంబంధించింది ఫిజికల్ లేయర్ లో ఇంకొక స్పిరిట్ కూడా అదేంటి వాటర్ కి సంబంధించింది బియర్ కి సంబంధించింది ఆల్కహాల్ బిస్కీ వైన్ రమ్ము ఇవన్నీ స్పిరిట్స్ కదా అన్ని రకాల స్పిరిట్స్ అంటే వాటి కాబట్టి ఏ స్పిరిట్ నువ్వు హైదరాబాద్ తెలంగాణలో హైయెస్ట్ కన్సంప్షన్ అంట ఆల్కహాల్ దేశం అంతలోకి తర్వాత తెలంగాణ హైయెస్ట్ నాన్ వెజ్ ఫుడ్ కన్సంప్షన్ అంట దేశంలో న్యూస్ పేపర్ కాబట్టి రాష్ట్రం మన ప్రాంతానికి ఎట్లా ఉంది ఇప్పుడు మీరు బాగా చేస్తుంది వాటి నాకు గ్యాప్తా అది హై హిట్ చేస్తుంది నా మైండ్ లో ఇది మతి లేది ఈవినింగ్ ఉంటే ట్రాఫిక్ జామ్స్ ఇంటి వెళ్తుంటే ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎందుకంటే అక్కడ పార్క్ చేసుకుని బియర్ కోల్పో ఆల్కహాల్ కొల్పో ఆగిపోతున్నాడు అంటే వాళ్ళని ఏం చేస్తలేదు వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను వాటి తెలియదు నీ సత్యం ఏ స్పిరిట్ అవసరం నీకు అనేది తెలియని స్పిరిట్ అవుతుంది క్రైస్తవే ఈరోజు క్రైస్తవం అనేది ప్రపంచం అంతగా మరి పాస్టర్స్ టీషర్ట్స్ ఎంతమంది కావచ్చారు నాగెస్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాటిని ముందుగానే హెచ్చరిస్తుంది మద్యంతో దుర్వ్యాపారం దుర్వ్యాపారం అంటే బ్యాడ్ బిజినెస్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే తాగేవాడికి బ్యాడ్ బిజినెస్ అంటే బిజినెస్ తగ్గేది ప్రాఫిట్ కదా ప్రాఫిట్ లేకుండా బిజినెస్ ఉండదు సర్వైవ్ కాదు బిజినెస్ ప్రాఫిట్ లేకపోతే కానీ రాగుడ్ అనే బిజినెస్ ఎట్లా ఉంటుంది బిజినెస్ అంటే రొటీన్ లైఫ్ అనంటే రాగుడ్ అనే బిజినెస్ లో అంతా లాసే ఉంటుంది ఫిజికల్ లాస్ స్పిరిచువల్ లాస్ మెంటల్ లాస్ హెల్త్ లాస్ అన్ని లాస్ కుటుంబం కూడా లాస్ ఏ వాడు చివరికి నేను చూసిన తాగ త్రాగిన వాడు నా క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు విపరీతంగా త్రాగు తల వాడి పాడేడు నాతో మాట్లాడే వాడికి చాలా కష్టం ఉండేది నాకు కష్టం ఉండేది నాటం మాట చిన్ననాటి గోడి ఫ్రెండ్ ఎందుకు ఆ రోజు ప్రేరేకణ కలిగింది వాడిని పోయి ప్రార్థన చేయాలి అక్షణం పోయినా మనసు కట్టనే ఉండాలి వాడు ఉద్యోగాలు మానేసిండు ఫ్యామిలీ ఎంత ఎక్స్పెట్టేసింది వాడు త్రాగిటి అటుతుంటే ఎందుకు బయట తిరుగుతున్నావు అంటే ఏం చేయాల్సి నాకు అది ఒక అది హ్యాబిట్ అయిపోయింది లేకుండా ఉండలేకపోతున్నాను బయట కూర్చొని ప్రార్థన చేసిన ప్రార్థన చేస్తే దండ పడిపోయినట్టే దయముంది అంటే దయముంటే తాగుతాను అని నాకు అపార్థం లేదు దయముంటే కూడా తాగుతాను తర్వాత సైన్స్ స్టూడెంట్ వాటి నాకు తెలుసు ఆల్కహాల్ బ్లడ్ లో ఉన్నంత వరకు మధ్య ఉంటది అది ఎప్పుడైతే ఆ బ్లడ్కెళ్ళి వెళ్లిపోతుందో మళ్ళీ నీకు అది స్టిమ్యులేస్ ఉంటుంది అండి అది ఒక లాగా ఫామ్ అవుతుంది దాని బ్రేక్ చేయడం చాలా కష్టం మార్గాలు ఉన్నాయి ప్రార్థనతో మనం జయించాలా దాని తర్వాత మెడిసిన్స్ లో కూడా జయించాలా ఎందుకంటే ఒక విటాక్సిటేషన్ ఇంజెక్షన్ ఇస్తారు వీక్లీ ఒక ఇంజెక్షన్ ఇదండి ఇంజెక్షన్ ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ మెంటల్ హెల్త్ ఎరగడ్ ఎరగన్ అంటే మళ్ళీ రాంగ్ అర్థం పోతున్నారు అక్కడ సెపరేట్ సెంటర్ డ్రగ్ డిటాక్సిఫికేషన్ సెంటర్ అక్కడ ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఎవరి సో ప్రాబ్లం ఎలాంటి వాళ్ళకి మీరు మీకు ఎవరికి అవసరం ఉంటే మీ సేవలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకోమంటారు థర్స్టే అక్కడ వాళ్ళకి తెలిసిన నర్సెస్ కూడా ఉన్నారు కొంతమంది కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తారు పోయి వాళ్ళకి ఇంజక్షన్ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు దాని ఒక త్రీ వీక్స్ ఆ ఇంజక్షన్ పోతే బ్లడ్ అంతా డిటాక్సిఫ్ అవుతది రాకుండా మీకు ఇంట్రెస్ట్ పోతుంది దాని తర్వాత మనకి ప్రభు చూపిస్తున్న విధానం ఏంటంటే త్రాగుడు నుంచి బయటపడవాలి సీక్రెట్ ఏంటంటే ఈవినింగ్స్ దేవుడి సేవకి వెళ్ళిపోవాలి సేవకుల పాసాలతో పాటు మనం సేవ కోసం కదా త్రాగుడు ఉండవాలని మన ఎంట తీసుకొని వెళ్ళిపోవాలి అప్పుడు ఏమైతుంది వాడికి త్రాగులవాటు అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది ప్రాబ్లం ఈవినింగ్ ఈవినింగ్ అరే కోదాపు రారా అంటారు తీసుకోడానికి మంత్తో పాటు సేవ పోయినప్పుడు అప్పుడు ఏమైతుంది త్రాగుడు నుంచి అట్లా ఒక టూ త్రీ వీక్స్ మంత్తో పాటు పోతే సేవకి త్రాగుడు నుంచి అసెంబ్లీ వస్తుంది ఒక దీప్ డిటాక్సిఫై అవుతుంది బాడీ అంటే హ్యాబిట్ బ్రేక్ అవుతుంది ఇంకొక దీపు దీవు మీద ఆసక్తి కలుగుతుంది సేవ చూస్తున్నాము నువ్వు ఎట్ల దాని నుంచి బయటపడ్డావో ఇతరకి సాక్ష్యం వరకు దేవుని నాకు నడిపిస్తాగ్బోతుల అర్థమవుతుంది నేను వాళ్ళ గురించి తప్పుగా ఎట్ల దాని నుంచి బయటకు రావాలా మనకి అసాధ్యమే కానీ మనకు సమస్తానికి సాధ్యం లేదా స్పిరిట్ నుంచి మనం ముందుకు పోవాలన్న విషయాన్ని జ్ఞానం కానీ ఈ రోజు భూమి ఎట్లుందంట మడ్ లాగా ఉంది ఈ రోజు అది ఇటు అటు అంటే తాగు అందులో ఎటు తెలుసు కదా వాడి నడక వాడి మాట ఇటు అటు ఇటు అంటుంటది కదా వాడు ఏం మాట్లాడుతుంట తూర్తుంటాడు కాబట్టి భూమి అట్లా ఉందంటే మతపరమైన జీవితం అట్లుంది తాగి మతి లేని కదా అదే మనం ప్రగడ చూస్తాం అది ఆ స్త్రీ బొబులోను సమర్చబోదా చూస్తాం ప్రగడం ఆ స్త్రీ మద్యంతో మతిలింది అన్నది కదా అనేకుల రక్తము తాగి అని మతిలింది అక్షతీ లోకం రక్నం అంటే శరీరమైన విషయం అని చెప్తుంది కాబట్టి ఏం జరిగింది మీరు ఇప్పుడు చెప్పండి నాకు ఆ జలం ఏం చేసింది ఎవరికి నేర్చుకుంటారు ఇష్టం పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే రొటీన్ గా ఉంటున్న వారిని తీసుకొని పోయింది అంటే యథావిధిలో ఉన్న వారిని రెండవది పాయింట్ వాళ్ళు ఎత్తున్నారు వాళ్ళ ఆత్మిక స్థితి అక్కడ చెప్పబడింది వాక్యం గుర్తుపోయింది దే యూ నాట్ until the flood came and took them all away and they discovered one other bits they knew not at the point niranjana ate puro rapture is like enduku telu di boda ante they knew not ante they didn't want to know vala gelusalu ishtam ledhu modati nunchi kabatti adi ichi vala anderu distham poyindi idi important kada mee cheppandi vaakyam chala important kada evadu aina raaga sambandhiche vishayanni gurthegaledo vala anderu distham poyindi evadu gurthegindo vaani velichipettinda ledha చెప్పండి ఛానల్ ఎవరిని విడిచిపెట్టింది ఎంత మంది ఎనిమిది మంది ఎనిమిది ఎప్పుడు కన్ఫ్యూజన్ ఏడు మంది ఎనిమిది మంది ఎనిమిది మంది ఎనిమిది మంది కదా సో ఈ రిజిస్టర్ చేసుకోవాలని ఎనిమిది అని ఎందుకంటే ఎనిమిది అంటే బిబ్లిక్ కల్లి ఇట్స్యూ బిగినింగ్ అంటే మండే కదా సెవెన్ డేస్ తర్వాత వచ్చేసి ఎయిట్ డే మండే కాబట్టి న్యూ బిగినింగ్ అంటాం లైఫ్ లో కాబట్టి నోవా కుటుంబం ఎనిమిది మంది న్యూ లైఫ్ లో ఉన్న చూడండి ది న్యూ ఇట్ ఆ ఎన్ని మందికే తెలిసింది కానీ అందరు దాన్ని గ్రహించలేకపోయారు అంటే గొప్ప జలము ఆ జల ప్రళయం వచ్చి వాళ్ళందరినీ కొలిపోతుంది ఎవరు గ్రహించలేకపోయి న్యూ నాట్స్ ఎందుకంటే వ్యాప్చరిస్ట్ బోధ అని ఉంటుంది దాన్ని వాళ్ళు అడగించారు ఆ బోధ అదంతా డేంజరస్ బోధ బట్ ద న్యూ నాట్స్ ఎందుకు అంటే అక్కడ క్లోజ్ చేసే వాళ్ళ మైండ్ని అక్కడి నుంచి చూడండి వాళ్ళు కొంచెం వై దే న్యూ నాట్ జల వచ్చి అందరినీ ఎరగక ఉండేది అది న్యూ నాట్ ఎరగక ఉండేది నువ్వు అందుకే ఈ ప్రయాసం చూడండి భారతదేశం నువ్వు అటువంటి అసంక్షన్స్ లో ఉంటే నాకేం కాదు బ్రదర్ ఈ దేశంలో ఏ గవర్నమెంట్ ఉందో నాకు ఏం ప్రాబ్లం లేదు బ్రదర్ పాకిస్తాన్ వాడు హైదరాబాద్ మీద ఒక బాంబు డైరెక్షన్ పెట్టిండట నేను ఎక్కడ యూసర్ అది మెయిన్ సిటీస్ మీద వాడు డైరెక్షన్ పెట్టిన న్యూజర్ బాంబ్స్ అక్కడ వాడు ప్రెసిడెంట్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఒక బరం ఆ బాంబ్ ఒకటి ఇక్కడ వచ్చి పడుతుందంట ఒకటి ఢిల్లీ మీద పడదంట ఒకటి బెంగళూరు మీద పడదంట బాంబాంబే ఇక్కడ సిటీ సిటీస్ పెట్టారంట బాంబు సో పాకిస్థాన్ బాంబ్ అది ఏ వాడు ఏ టైంలో ప్రెస్ చేస్తా మనకు తెలియదు బాంబు పడితే మన పరిస్థితి మాయమే లేదా న్యూక్లియర్ బాంబ్ వేస్తే అంత మట్టి కూడా మెల్ట్ అయిపోతుంది అంత డేంజరస్ బాంబు అది కదా కదా క్షణాలలో ప్రాణాలు కూడా వెళ్ళిపోతాయి కానీ బాగా తీసుకోండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి మళ్ళా జాగ్రత్తగా అలాగున అలాగుననే తెలుసుకోవాలంటూ అలాగుననే అంటే దే న్యూ నాట్ ఎవరికి తెలియదు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దే విల్ బి టేక్ జలప్రలు ఫ్లడ్ చందని అందరినీ పట్టుకొని పోవరకు వారు ఎరగకపోయింది ఇప్పుడు చెప్తున్నాడు ఆ ఎక్స్టెన్షన్ మన ప్రభు మాట మన ప్రభు చెప్పిన బోధలో ఎక్స్టెన్షన్ ఏంటంటే నోవా జలము ఎవరిని తీసుకుని పోయింది ఎవరిని నేను ప్రశ్నిస్తుంది మీరు జవాబు ఏమి జలము నోవా జలప్రల కాలంలో జలము ఎవరిని తీసుకొని పోయింది ఎవరిని విడిచిపెట్టింది గురి తెరగని వారిని తీసుకో అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం తీసుకోండి మీకు ఎందుకంటే ఆ స్పిరిట్ ఎంత కఠినమైన స్పిరిట్ మనం ఎట్లా మోసగిస్తా జాగ్రత్త పరిశీలించండి ఎవరిని జలం తీసుకోకపోయింది విడిచిపెట్టింది అని నేను ప్రశ్నిస్తున్నాను విడవబడి ఎవరు విడవబడ్డరు ఎవరు కొనిపోబడ్డారు ఇదే పాయింట్ వాళ్ళు యూజ్ తీసుకున్న బోధ జలం ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచింది క్వశ్చన్ నెంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవరిని కొనిపోయింది జనం రొటీన్ గా జీవించి వాళ్ళు ఆయన రాక నాలెడ్జ్ వాళ్ళని తీసుకోబోయింది తీసుకుపోయింది ఏమి అయిపోతుందంటే నేను ఎట్లా ఎంత పడతానంటే నువ్వు చాలా కంఫర్టబుల్ లైఫ్ కి అలవాటు నాకేం కాదులే నా మీరు ఏ ఉపద్రవం రాదులే నా మీరు ఏ బలం రాదులే నేను కంఫర్టబుల్ ఉన్నానులే దేవుని నిధన కాపాడుతానులే వాళ్ళ బిలీఫ్ కానీ అది కరెక్ట్ బిలీఫా కాదని పరిశీలించుకోవాలి కదా నాకేమన్నా నాకు ఏం కాదు ఈ లోకంలో ఎటువంటి శ్రమను నాకు కాదులే అంటే రొటీన్ లైఫ్ లో నీ మైండ్ క్లోజ్ చేసినా లేఖనని పరిశోధించామంటే నువ్వు పరిశోధించకుండా అక్కడికి నీ మైండ్ ని క్లోజ్ చేసినావు మన లేఖనాలను నెరవేరుతుంటే నీ క్లోజ్ మైండ్ దాన్ని గ్రహించింది ఈ రోజు జరుగుతుంది అదే ఇప్పుడు నలభై వచనంలో వాక్యాన్ని క్లోజ్ చేస్తా ఎక్స్టెన్షన్ నెక్స్ట్ వీక్ చూసుకుంటాం నలభై నలభై ఇప్పుడు మన ఒక పాయింట్ మన ప్రభుత్వం ప్రభువే చెప్తుంది ఇప్పుడు ఏమని చెప్తుందంటే జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది అంటే వారికి అంటే ఆయన రాక సంబంధించిన జ్ఞానము లేని వారిని ఈ లోకాతీతంగా రొటీన్ గా తింటూ త్రాగుతూ ప్రేణీలు చేసుకోవడం రొటీన్ లైఫ్ లో ఉన్న వారిని జనము కొట్టుకొనిపోయింది కొనిపోయింది పైగా కొట్టుకొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది ఒక్క కుటుంబం ఎనిమిది మంది నోవాహు తన తరంలో నిందా రహితని హిమురాష్ట్రపతిలో చూస్తున్నాను సాక్ష్యం సాక్షి సంబంధం కలిసి తన తరంలో నిందా రహితులు ఉన్నాడు నోవా తన తరానికి ప్రకటించినందు వాక్యం ఆయన సువార్త ప్రకటించిన వాక్యం అక్కడ ఓల్డ్ టెస్ట్ పెట్ల లేదు కానీ హెబ్రిల్ లక్ష పత్రిక లో నోవాహు దేవుని సేవకుడు సువార్త ప్రకటించడు ఇప్పటికైనా మీరు మానవ పొందండి ఇప్పటికైనా మీ చెడు ప్రవర్తనలు విడిచిపెట్టండి మీ పాపపు జీతాన్ని విడిచిపెట్టండి నోటి లేవకి బయట వినండి ఆయన జనం రాబోతుంది ఈ లోపలికి తీర్పు రాబోతుంది అని హెచ్చరించుడు కానీ ఎవడు విన్నాడైన వాక్యం ఏడు మంది అంతే కదా ఆయనతో పాటు వినద్దు మంది ఏడు మంది కదా వినద్ మంది ఏదంటే కంప్లీట్ సైకిల్ కంప్లీట్ ఎయిట్ ఈస్యూ బిగినింగ్ లైఫ్ లో కాబట్టి ఆయన సువార్త ఆయన ఎయిత్ యాక్చువల్ ఓ రింగ్ చెప్పాలంటే ఆయన సువార్త విన్న కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ సైకిల్ కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు కాపాడబడ్డారు ఓడలో స్టీల్ ఓడ బయట ఉన్న వాళ్ళంతా గుర్తిరగలేదు ఎరివాడు పిచ్చివాడు ఇంత పెద్ద ఓడ కట్టిండు ఈ ఎడారిలో వర్షాలు ఎక్కడ పడతాయి ఈ జలప్రలయం ఎక్కడికి అని అనుమానించి ఫ్రాక్చర్ బోధ అటువంటి బోధ మనం చెప్పే ప్రతి వాక్యాన్ని అనుమానిస్తుంది ఎందుకంటే అది అని కదా చాలా కఠినమైన స్పిరి చాలా డేంజరస్ స్పిరి దాని నుంచి ఎంత కాలం పడింది నైన్టీ టూ నుంచి టూ లాంగ్ ఇయర్స్ నేను అది నాచితే నేను ఎప్పుడు కసత పడుతున్నాంగ్ గా బోధించిన తెలియగా నేను పబ్లిక్ లో ఒప్పుకుంటుంటున్నా దాన్ని నేను తఫ్ గా ప్రకటిస్తాను ఓ రోజు నేను ప్రకటిస్తుంటా ఒక సిక్స్ మధ్య మీకు అది చెప్పాలా బ్రదర్ నువ్వు ఒకప్పుడు ర్యాప్చర్ గురించి బోధించినావు రివర్స్ బోధిస్తున్నావు అని లేస్తే నా పరిస్థితి చెప్పండి నేను చెప్పినాను ఆ చంద్రశేఖర్ టచ్ ఆ బోధించి చంద్రశేఖర్ టచ్ ఫ్రెండ్ ఈ బోధ ఈ చంద్రశేఖర్ గేరే చెప్పిన మాట ఈ బంద్ ఆయన రాలేదు రాలేదు మన సవాసం లేదని అందుకు ఇంత డేంజరస్ పోదే ర్యాప్చర్ పోదా చాలా డేంజరస్ పోదా దాంట్లో నానిపోయిన వాడు బయటకి చాలా కష్టం కానీ మనం అందుకే ఇలాగా ప్రయాసపడుతున్నాం ఎందుకు వీటిని స్పెషల్ గా రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో పెడుతున్నాం చాలా ఇంపార్టెంట్ ఒక్క కూడా కొనుక్కొని పోవద్దు చూడండి రెండు వర్షాలు కిపించి క్లోజ్ చేస్తాం వాక్యం ప్రార్థనతో నలభై వర్షం చూడండి ఫార్టీ వర్స్ అలాగనే ఎట్లయితే జనం కొనిపోయిందో అలాగుననే ఇప్పుడు జరగబోతుంది సెకండ్ గ్లోబల్ స్కేల్ ఈవెంట్ ఇది ప్రపంచంట ఇది జరగబోతుంది ఇది నీకు గెలవాలా అలాగనే నోవా జలము ఎట్లా అనేక మందిని కొనిపోయింది అందరినీ కొనిపోయింది కొందరిని విడిచిపెట్టింది స్మాల్ టైనీ టైనీ రెమినెంట్ అది చిన్న గుంపు చిన్న గుంపుని విడిచిపెట్టింది గో మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని అంతా అది జలం అట్లనే ఉంటుంది మన ప్రభుత్వ చూడండి ఇప్పుడు ఆ కాలంగా అలాగనే నువ్వు చూద్దాం అలాగనే మనుషులు రాకడం చూడండి అలాగనే మనుషులు రాకడంంటద జనం ఎట్లొచ్చి కొనిపోయిందో మన ప్రభుత్వ అట్లా ఉంటుంది అంటే అంత విభత్సం అంత గంభీరంగా చూపించింది ఆర్పాటము దేవులు అంత గందరగోళము అల్ల కలముంటది అని చెప్తున్నాడు ఆయన వచ్చే టైంకి మనుషులంతా గందరగోళం ఉంటది లోకం అంత అంత కన్ఫ్యూజ్ ఎందుకంటే నేను చెప్పలేదు ఇది వీఆర్ ఇన్ బెంగళూర్ వెల్కమ్ టు బెంగళూర్ చెప్పాలి మనం ముట్టింది బగ్లూర్ కాదు కెనడర్ కూడా బబులూన్ కరే అక్కడ కదే బెంగళూరు అనుకున్నారా టైమ్స్ నీడము సెకండ్స్ అనుకుని వాళ్ళు అంత ఇంటెలిజెన్స్ కానీ అడ్రస్ లేకుండా కానీ అది స్పిరిట్ ఫార్మ్ లో ఉంది ఎందుకంటే బబులోన్ ఉంది ప్రగణ గంధంలో ద గ్రేట్ సిటీ అని ఉంది అక్కడ బ్యాగ్లోని ఫాలెన్ అనే రెండు సార్లు బబులూన్ కూలెన్ కూలెలో ఉంది ఇక్కడ ఎక్కడ ఉంది బబులో ప్రణాళన గంధంలో ఉంది బబులూను కూలే రెండు సార్లు అంటాడు అంటే టూ టైమ్స్ అంటాడు అంటే సెకండ్ టైం బబులో స్ప్రిక్తుంది ప్రపంచ పదక అది కూలిపోతుందని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి అలాగేనే మను రాకడం ఇప్పుడు చూడండి రాప్చర్ బోధకులు ఎట్లా వాడుకుంటుంది వాక్యం నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ మీద నాకు వ్యతిరేకం లేదు వాళ్ళలో ఉన్న ఆత్మ మీద నాకు వ్యతిరేకం ఉంది వాళ్ళలో ఉన్న ఆత్మ ఈ వాక్యాన్ని ఎట్లా ట్విస్ట్ చేసి సైతం ట్విస్ట్ చేస్తారు కదా వచ్చి ఇది నిజమా అన్నాడు మీరు మీరు తినద్దని చెప్పాడు దేవుడు అని చెప్పాడు మీరు తినద్దు అన్నాడు కిందనాడు ఏమవుతుంది మీరు చచ్చగా నడుస్తున్నారు వాడు ఏం చేసిండో జస్ట్ రివర్స్ చేసే వాక్యాన్ని మీరు చావలే చావరు వాడు నిన్న చచ్చిండ్రు మనం చెప్పండి ఫిజికల్ గా ప్రత్యేక స్పిరిట్ గా చచ్చిండ్రు మన ప్రభువు గుణగడం అది అంతా స్పిరిచువల్ ఫామ్ ఇవి నడుస్తుంటాయి ఓల్డ్ టెస్ట్మెంటే కానీ న్యూ టెస్ట్మెంట్ అన్ని స్పిరిచువల్ లేయర్లు నడుస్తుంటాయి మనమేము ఫిజికల్ లేయర్లు చూస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఫిజికల్ బీంగ్స్ కదా కానీ మనం ఆత్మ స్వరూపంలో కదా రక్షణ పొందిన వాళ్ళ మందులో ఆత్మలో చూడాలి అన్నింటిని వాళ్ళని చూడలే చేతిలో ఉన్న చూడండి లాస్ట్ టూ వర్షస్ దాంతా మనం ప్రార్థనతో ముగిస్తున్న వాక్యం ఆ కాలం ఇద్దరు ఏ కాలం చెప్పేసి వాక్యని ధ్యానిస్తా ఎంత ధ్యానించాలా ఆ కాలం అంటే ఏ కాలం ఇమ్మీడియట్లీ రాకము రాకల దినములలో ఎట్లుంటే చూడండి ఇప్పుడు ఆ కాలం ఇద్దరు పొలములు ఉ ఇప్పుడు చూపిస్తున్నాడు టూ టైప్స్ ఆఫ్ బిలీవర్స్ చర్చ్ సిస్టమ్ లో రెండు రకాల బిలీవర్స్ ఉంటారు అక్షిబ్బడ్డవాళ్ళలో రెండు రకాల గుంపులు ఉంటాయి ఇద్దరు పొలంలో ఉంటారు అంటే పొలం అంటే నీకు తెలుసు పొలం అంటే వర్క్ ప్లేస్ ఆ రోజుల్లో అంతా అగ్రికల్చర్ కాబట్టి పొలం అన్నాడు ప్రభు ఒకవేళ మన ప్రభు ఈ రోజు అంటే వర్క్ ప్లేస్ అనేటోడు ఎందుకంటే వర్క్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్ నువ్వు ఎక్కడ పనిచేస్తావు దాన్ని వర్క్ ప్లేస్ అంటారు అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంటే పొలం అంటున్నావు అంతే తేడా లేకపోతే ఇప్పుడు మనము అంత రీటైల్ బిజినెస్ మార్కెట్ ప్లేస్ అంటాం అంతే తేడా మార్కెట్ ప్లేస్ అంటాం అది కూడా చూపిస్తాం మార్కెట్ ప్లేస్ ఉంది వాక్యం కానీ చూస్తా ఈరోజు ఈరోజు చూస్తాం లేకుంటే చూస్తాం మార్కెట్ ప్లేస్ ఉంది వైద్యులు చూడండి ఆ కాలంలో పొలంలో ఉంది ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉంటారు ఒకడు తీసుకొని పోగడను ఇప్పుడు భారతదేశంలో ఎలా వాటి దేశాల్లో చూపిస్తాను ఒకడు తీసుకొని పోస్కొని పోగడను జనం ఎవరికి కోయింది జీవించే అంటే పాపపు జీవితం లోపల జీవితం పాప పాపంలో ఉన్న వాడిని తీసుకొని పెంచు పరిశుద్ధంగా ఉన్న వాడిని విడిచిపెట్టించి వారి వాడతారు మన ప్రభు అక్కడ ఏమన్నా ఒకడు తీసుకొని పోడు తీసుకొని పోగొడు ఒకడు ఇచ్చిపెట్టబడుతుంది అలాగున అన్నాడు లోవ అలాగునే అన్నాడు ఒకడు తీసుకొని పోగడతాడు ఒకడు విడిచిపెట్టబడతాడు దాని తర్వాత కథరు స్త్రీలు ఇద్దరు స్త్రీలు అంటే అగేచ్ చూడండి బాగా అవుతున్నాడు స్త్రీ అంటే చర్చ్ సిస్టమ్ చర్చ్ ని స్త్రీ అంటాం కదా ఇద్దరు స్త్రీలు అంటే రెండు రకాల బిలివర్స్ ఉన్నారనేది మరోసారి జ్ఞాపకం చేస్తుంది దేవుడు సెకండ్ టైం ఐ నా స్పెసిఫై చేస్తున్నాడు మొదట ఏమంటాడు అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఇద్దరు ఉంటారు అంటే పురుషులుగా అగ్రికల్చర్ ఉండేవా ఇద్దరు మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళేంది ఏ భేదం లేదని తిరుగుతుంది అక్కడ పాయింట్ మగవాళ్ళు ఏంది ఆడవాళ్ళు ఏంది ఆయనకి మగ ఆడ తీరలేదు ఇందులో యూదులని గ్రీసు భేదం లేదు దాసులని స్వతంత్రం లేదు గట్టినలా వాక్యం యూదులని గ్రీసు అని భేదమే లేదండి ఆయన దృష్టిలో ఎవడు స్పెషల్ కాదు అని చెప్తుండ అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇద్దరు అంటే రెండు రకాల గుంపులు ఉంటాయి చెప్తున్నాడు కానీ మనం చూపిస్తుంది నాలుగు రకాల గుంపులు ఉంటాయి చెక్ సిస్టమ్ లో అక్కడ తీసుకోను ఇప్పుడు వాక్యం ఇది క్లోజింగ్ టైమ్ లోట్టి ఇద్దరు అగ్రికల్చర్ ఫీల్డ్ లో పొలంలో ఒకడు పొరిపోవర్తుడు నీతే నరకానికి కొనిపోబడుతున్నాడు అంటే ఇంకా బాగుంది కదా ఒకడు నీతరకానికి జనం నిత్య నరకానికి తీసుకపోయిన వాళ్ళందరినీ అసలే మన ప్రభుత్వ ఒకడు నిత్య నరకానికి కొనిపోబడుతున్నాడు ఒకడు నిత్య జీవానికి విడుదల పొందుతున్నాడు అంటే పాపం నరకం నుంచి విడుదల పొందినవాడు రెండో వాటి వదిచేవాడు నీతి నరకానికి పోతున్నాడు అలాగే స్త్రీలలో ఇద్దరు స్త్రీలు ఉండాలి తిరుగట్రాలు కాదు కదా ఇద్దరు స్త్రీలు తిరగ విసి గ్రైనింగ్ సౌండ్స్ అంట వాటిని గ్రైనింగ్ సౌండ్స్ తిరగట్రాలు విసిరుతున్నారు ఎవరికన్నా తెలుసు అదివా నాకు అయితే చిన్నప్పుడు అంతా అదే పని ఇంటికి వస్తే స్కూల్ నుంచి అదే తిప్పేట అది అన్ని తిప్పాల బియ్యం తిప్పి దాని తర్వాత ఇక్కడ అంత బియ్యమే అప్పుడంత రావా టైప్ లేదు ఇప్పుడు అంతా పనికి దొరుకుతుంది అంత కెమికల్స్ అంట మినపగ గుళ్ళు ఇవన్నీ కెమికల్స్ ఎక్కువ నేను చిన్నాను మిడ మిడపగోళ్ల గురించి అది ఎంత పాయిజన్స్ చెప్తాడు ఎట్టి ఫస్ట్ మీ ఇంట్లో వాటికి తీసుకొని ఎందుకంటే మినప గుండ్లలో పెస్టిసైడ్స్ అవుతారంట మీరు ఎట్లా కడుక్కుంటారు కాబట్టి వాళ్ళు తెలుసు అయితే ఆ మినప గుండ్లు కవర్ తీసేసి దాన్ని కెమికల్స్ కలిపి పెడితే ఎంత కాలమైనా ఉంటాయంట అదే మనం ఫ్రెష్ ఆ పొలం గే తెచ్చుకుంటారా మీ ఒక వన్ మంత్ పురుగు కొట్టేస్తుంది అదే మీరు అనుకోవచ్చు పురుగు కొట్టేది మంచిది కాదు పురుగు పట్టనిది మంచిది అక్కడే ఉంది మన తెలివి అక్కడే ఉంది మన తెలివి పురుగు పట్టనిది మంచిది కాదు పురుగు పట్టేటిదే మంచిది ఎందుకంటే పురుగు పెస్టిసైడ్ అనేది తినలేదు కదా కానీ మనం తింటున్నాం అంటే మనం పురుగు కంటే ఎక్కువ తిరిగి వాళ్ళండి క్రిస్టియన్ లైఫ్ అట్లా తయారైంది కదా మనం ఒకప్పుడు పురుగులాగానే ఉంటుంది కదా మంటి మంటి పురుగులాగా ఉంటాం పెట్ట కుప్పం మీద పురుగులాగా ఉన్నాం పొరుగు మనం తీసుకుని వచ్చేటికి ఈ ఇద్దరు స్త్రీలు తిరిగాలి విస్తరుతున్నారు అంటే క్రిస్టియన్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది చెప్తున్నారు అక్కడ తిరుగట్టు అంటే ఫుడ్ సంబంధించారు ఐహికమైనది క్రైస్తవ జీవితం మతపరమైన జీవితం అంతా ఆహారానికి సంబంధించింది లోకానికి సంబంధించింది శరీరానికి సంబంధించిన వ్యక్తం అందులో ఒక స్త్రీ ఏమైతుందంటే తీసుకొని పోవాలి ఎక్కడికి ఇంత నరకానికి ఒక స్త్రీ పోతుంది ఇంకొక స్త్రీ విడిచిపెట్ట విడిచిపెట్టబడుతుంది నోవా కుటుంబం విడిచిపెట్టబడింది జలం ఒక కుటుంబం లోకంలో ఉన్న కుటుంబాలన్నీ కొట్టుకుంటే అలా ఉంది మనిషికుండా ప్రజలంలో ఉంటాయని ఈ వాక్యం చెప్తుంది మీరు చెప్పండి దీన్ని నేను రివర్స్ చేస్తే మన ప్రభు చెప్పిన వాక్యానికి నేను దురుదాగాలని చెప్పండి ఇది ఎవరు చెప్పింది కదా శిష్యులు చెప్పిన వాక్యం కాదు ప్రభు మన మన ప్రభు నోట్టు చెప్పిన వాక్యం నోవ కాలం ఎట్లుడనో మనిషికి ఒక రకరకాలం అట్లుంటారు నోవ కాలంలో జనముని జనము కొనిపోయింది అందరినీ కొనిపోయింది ఒక కుటుంబాన్ని విడిచిపెట్టింది అలాగేనే ఆయన రకరకాలంలో ఉంటాయి ఒక వ్యక్తి కొనిపోబడతాడు ఒక వ్యక్తి విడతలో ఉంటారు ర్యాప్చర్ కంటే బోధకలు ఏం చేసింది సార్ వచ్చి మొదట తీసుకుంటాను బట్ వచ్చేవారు డెఫినెట్లీ తీసుకుంటా పేర్లు ఎవరి నుంచి స్టార్ట్ అయింది ఎవరి స్ప్రెడ్ అయింది మన దేశం కట్టి అది మీకు తెలియాలా ఎందుకంటే మీకు మీరు వాకింగ్ కల్పిస్తుంటే మీకు మీ కాంగ్రీగేషన్ నుంచి ఒక పాస్ కార్డ్ లేస్తాడు లేసి మీకు వ్యతిరేకంగా చెప్తాడు అప్పుడు మీరు ఎవిడెన్సెస్ చూపించాలి కదా ఎవిడెన్స్ వేసుకోవాలా మనకి ఆధారమే మీకు ఎక్కడి నుంచి వచ్చింది అధికారం చెప్పండి మీకు ఎవరి అధికారాలు చెప్పండి మీరు ఏమంటారు మన ప్రభుత్వం యాజకులొచ్చి శాస్త్రలు వచ్చి నీకు ఎవరిచ్చింది అధికారం అన్ని ప్రకటించడానికి అన్నాడు ఏ అధికార క్షేత్రంలో చేసుకున్నావు అప్పుడు ఆయన ఏమన్నా ప్రతి అధికారం రావాలా పయనించి రావాలా నా కంటి నుంచి వచ్చింది అధికారం నువ్వు చెప్పగలవు నువ్వు చెప్పాలా ఆదిగా చెప్పాలా ఈ అధికారం నాకు నా ప్రభు ఇచ్చిన్నా ఇది మనుషుల వలన కలిగిన అధికారం కాదన్నా ఇది నా ప్రభు నుంచి అధికారం వచ్చింది కాబట్టి నేను చెప్పక మానను చిత్రబ ఉంటే హింస ఉంటే నేను భరిస్తానని తను తింటాను చంపితే చంపని క్షణంలో నేను ఆయన తల్లిది ఉంటాను సెకన్ అనుభవం అదే కదా సస్తే సతము క్షణంగా ఆయన ఉంటాం సషే వరకు వాళ్ళకి చనిపోవాలి ఎందుకంటే నీ కొడుకు ఆయన ఎదురు కనిపెట్టిన్నాడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు నువ్వు ఆయన టైం అంతే ఆయన ఏ టైంలో నేను బ్రాహ్మాన్యుడు ఆ టైంలో రెడీ కూడా కనిపిసరికి లేదు రోజు ఎందుకంటే ప్రాస్పెక్ట్లు ఉండదు దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించు కాకపోతే ఎట్లా విసిపెట్టు వస్తుంది బ్రహ్మ వాడికి కట్టం అది పైసలు వచ్చింది రోజు నాకు సమృద్ధిగా ఈ లోకం కావాల ప్రభు అంటే ఆయన దగ్గర రారా అంటున్నాడు ఈ రాత్రిలో చనిపోబోతున్నావు అడా లేదా ఈ రాత్రి చనిపోబోతున్నాం అప్పుడు వాడి పరిస్థితే ఒకడు సర్వస్వ సంపాదించుకొని ప్రాత్మని పోగొకొంటే వాడికి ఏం లాభం ప్రాఫిట్ ఏముంది కాబట్టి ఈ బోధ అంత డేంజరస్ బోధ అన్న విషయాన్ని వ్యాఖ్యలు ఇస్తున్నాడు వాళ్ళు ఏం చేశారంటే ఒకడు కొనిపోబడుతున్నాడు ఒకడు విడలకు పోస్తున్నాడు అంటే కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడు విడుబైన వాడు పాపి అని బోధిస్తుంది రోజు ప్రపంచం ఎవ్రీ జ్స్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్ కొనిపోబడ్డవాడు ఎత్తబడ్డవాడు పరిశుద్ధుడు విడబడ్డవాడు పాపి జనం ఎవరిని కోల్పోయింది ఎవరిని విడిచిపెట్టింది పాపిని తీసుకొని పోయింది నీళ్లు ఎవరిని విడిచిపెట్టింది నీళ్లు పరిశుద్ధులను విడిచిపెట్టింది ఈరోజు ర్యాప్చర్ బోధలో పాపులోని విడిచిపోయిన వాడు పాపి కొనిపోబడ్డవాడు పరిశుద్ధులని ట్విస్ట్ చేసింది వాడి బోధ అటువంటిది దృష్టిని బోధ ఇది డేవిల్స్ డాక్టరిన్ నా దృష్టిలో మనుషులు అంటే ఇంత కొంచెం కఠినం చెప్పడము సరే నేను ఎవరి మీద ద్వేషంతో చెప్తలేను కానీ ఇది టెవిస్ డాక్టర్ ఏం చెప్తుందంటే వాడు ఆదమావలకి ఎట్లా క్రిస్ట్ చేసి బోధ ఇట్లా ఈ రోజు చర్చిని క్రిస్ట్ చేసి ఒకరు కొనిపోబడతారు ఒకరు విడదల అంటే ఒకరు ఎట్టబడతారు ఒకరు విడుదల విడ్స్ పెట్టబడతారు విడిచిపెట్టేవాడు బాకీ భయంకరమైన శ్రమ అని మనం ఆల్రెడీ శ్రమలను ఊపిస్తున్నాం ఇంకా స్పెషలస్ తర్వాత వాళ్ళ బోధ ఎంత మోసపరంగా బోధంటే కొనిపోపడ్డవాడు పరిశుద్ధుడు వాడు అక్కడ సుఖంగా ఉంటాడు ఏడేళ్లు పెళ్లి వింత ఉంటది అక్కడ పంచపక్ష పర్మాణ ఇంకా ఉంటాడు మధ్యాహ్న కష్టంలో ఇంత ఉన్న వాడికి బయకరా తిండి నీళ్లు దొరకవు మందు దొరకవు డయాబెటిక్ అయితే వాడికి ఇంకా కష్టము హార్ట్ ప్రాబ్లమ్స్ వాటి ఇంకా కష్టము ఇలా అన్ని భయపెట్టి భయపెట్టి విభన కష్టపొందని బోధిస్తారు అబద్దంతో మోసంతో బోధిస్తున్నారు మనం అట్లా బోధించా కదా ఆయన ప్రేమ గలవాడు జాని నుంచి విడగలిగే ఆయన ఎంతో దీర్ఘ దీర్ఘంగా దీర్ఘ శాంతంగా నేను సరిస్తాడు భరిస్తాడు ఎంతకాలం భరిస్తాడు ఈ సత్యంలోకి మనం రావాలా అన్న ప్రయాసం నేను మటు ఈ బోధ ఆచరిస్తున్నాక ఆయన బోధని ఆయన ఆక్వర్డ్ పొజిషన్ లో పెట్టడానికి రాక్చర్కల్ బోధకులందరూ మన ప్రభుని ఆక్వర్డ్ పొజిషన్ లో పెడతారు ఎందుకంటే ఆయన చెప్పిండు జనము పాపులను తీసుకొని పోయింది పరిశుద్ధులను విడిచిపెట్టింది ఈ పాస్ ఏం చెప్తున్నాను జనము పరిశుద్ధులను తీసుకొని పోయింది పాపులను విడిచిపెట్టింది అని చెప్పింది రివర్స్ అని ఫస్ట్ ట్విస్టింగ్ ఇక్కడ స్టార్ట్ చేశారు ర్యాప్ చోధ నెక్స్ట్ ట్విస్ట్ నేను వచ్చేవారీ కనిపిస్తుంది పరిశుద్ధి అనుగ్రహించిన ప్రేమ ఉంది ప్రభా మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమించి ఓ ప్రభావ మీ యొక్క పర్లో జ్ఞానంలో అభివృద్ధి పరచలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో వర్ణాలు స్పిరిట్ చాలా కఠినమైన ఆత్మ ప్రభా దానికి వ్యతిరేకంగా నిలబడం చాలా కష్టమే కానీ మీ యొక్క కృప మాకు అయినా ఈ బోధ అనేక మంది సహించలేదు చర్చ్ సిస్టమ్ సహించలేదు ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ చర్చ్ ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ అలవాటు పడ్డారు శ్రమూ చూడకుండా పోవాలని అలవాటు పడ్డారు కానీ బోధ శ్రమల కాలంలో ఉంటది చర్చ్ శ్రమలలో నువ్వు అనేకులకు సువార్త ప్రకటిస్తావు అనేకులకు ఆదరకాలంగా ఉంటావు కష్టాల పాలైన వాడికి నువ్వు ఓదార్కుని అనుగ్రహించాల ఆ విషయాన్ని ప్రకటిస్తుంది ప్రభావం ఈ లోకము దానికి ప్రభావం క్రైస్తవ చూద్దాము మోసపరమైన వేరే ఒక ఆత్మని పొందుకొని ప్రభావం మాకు వాటితో ఎటువంటి ఒత్తులేదు ఎటువంటి సహవాసం లేదు వాటిని మేము అసహించుకుంటున్నాం ప్రభావం మా పాపంలో నిమిత్తమై శాపము నిమిత్తమై రోగంలో నిమిత్తమై బమిత్తమై మరణించి సమాధి చేయబడి లేడో ప్రకారం మూడనాడు ఫిర్యలు ఇచ్చిన ఆఎస్ ప్రకటిస్తున్నాం సేపటిస్తున్నాం నేనేమైనా ప్రవ్వాల్ స్థితిస్తాం ప్రకటిస్తాం ఆ తీర్మానంలో మేము పోలా సేపరేట్ పోదా ఎంత డేంజరస్ హోదా మనిషిని మీ తట్టు పోనీయకుండా మీ రాక స్థిరపరచకుండా మీ లోకానికే అంటకాటి ప్రాస్పరిటీలో తులదూగుతుంది ఏ షాము లాగా తయారైంది కలిగిస్తాం మీరు ఎవడైనా అట్లా ఉంటాడేమో చూసుకోండి మీరు హెచ్చరిస్తారు కాబట్టి ప్రాస్పరిటీ కాన్సెప్ట్ నుంచి పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటే విడుదలగా తయారు చేయమని ఎవరు రాశి చెప్పకుండా ప్రభావం ఉచితంగా పొందితేరి ఉచితంగానే ఇవ్వమన్నారు కాబట్టి అదే ఆత్మలో ముందు పోలాలని చేపడానికి మీ తిరిగి తిరిగి వస్తుండగా మీ దూతల కాపులా దయచేసి మీరు కలిపి మాకందరూ కనుకరించి నీటి సత్య మరీ ధైర్యంగా మేము అనేక ప్రాంతాల్లో ప్రకటించాల ప్రేమతో అనేక ప్రేమతో మీ సన్నిధి తీసుకుని రావాలా అటువంటి సేవకులుగా తయారు చేసి నడిపించమని రానయ్యిన ఏ శ్రీకృష్ణ పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి